స్తోత్రం నాయన పరిశుధ్ర రాజా కృపగల దేవా మహులతో ఆలోచనకర్త ఆశ్చర్యకరణ మరణం ముందు మెచ్చిన దేవ జీవాధిపతి సర్వాధిపతి సర్వశక్తి మంత్రానికి స్తోత్రం నాయన నుంచి హృదయం ధర కంటి ధర చూపు ధర నడక ధర క్రియల ధర తక్కుంటే క్షేమించినయన దినమంతా రాత్రంతా పగలంతా ముమ్మడి కాచి కాపల తండ్రి నీకు వేలాది వందనాల తండ్రి మేమందరం నీ సన్నిధి కూర్చున్నాం దేవ పాటల ధర వాక్యం ధర మహిళ పొందం దేవ ప్రతిబిడం దర్శించేవాధిన సుప్రభ ప్రతిబిడతో వాంఛుతం వాక్యంతో నడిపించింది దేవా సైతాన్ని బంధించి ఏ అడ్డాకులు మాకు ఉండకుండా దేవని వాక్యం నడిపించి ప్రతి అడ్డాకులు కొట్టి సైతాన్ని శక్తున్ని బంధించి దేవని నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోమని సైతాన్ని బంధించమని నగరని ఏసుక్రి సర్వశక్తి నామలు అడివేడుకుంటున్నాం తండ్రి ఆమెను ప్రేసరాడొక థ్యాంక్ యూ సిస్టర్ ప్రేసోట ను నాటకృత పాఠ నాయ ఇచ్చెను ఆనందించెదను ఆయనని పాడిదన్ జీవిత కాలమంత హల్లిలు ఆయనని పాడిదన్ జీవిత కాలమంత కృత పాఠ నయూ ఇచ్చేను పాపపు బురుగ నుండి లేవ నెట్టెను జీవ మార్గము నన్ను నిల్వబెట్టెను పాపపు బురుగనుండి లేను జీవ మార్గము నన్ను నిల్వబెట్టెను ఆనందించెదను ఆయనని పాడిదన్ జీవిత కాలమంతా హల్లిలు ఆనందించేదను ఆయనని పాడిదన్ జీవిత కాలమంతా నానోట కృత్త నా నాయసు ఇచ్చేను. తల్లి తండ్రి బంధుమిత్రు జీవమాయనే నిందను భరించి ఆయన మహిమ చాటేద తల్లి తండ్రి బంధుమిత్రు జీవమాయనే నిందను భరించి ఆయన మహిమ చాటేద ఆనందించదను ఆయననే పాడదం જીવિતકાળમંતા Halleluya આનંદించજો આયનલી પાડેન જીવિતકાળમંતા નાનોટ કૃતપાટ ના યેશુ ઈચ્છેનો व्याધી બાદલંદ નંદવાદું તનેલો కష్టములన్నీ తొలగించి ఆదరించెను వ్యాధి బాధలందు నన్ను ఆదుకు నేను తొలగించి ఆదరించెను ఆనందించేదను ఆయనని పాడడం జీవితకాలమంత హల్లెలు ఆనందించేదను ఆయనని పాడడం జీవిత నా నానోట పృత పాట నాయసు ఇచ్చెను ఇహ లోక శ్రమలు నన్నే మీ చేయును వరలోక జీవితమునే వాచించేదాను ఇహ లోక శ్రమలు నన్నే మీ చేయును పరలోక జీవితమునే వాచించేదను ఆనందించేదను ఆయననే పాడదం జీవిత కాలమంతా హల్లు ఆనందించేదను ఆయననే పాడదన్ జీవిత కాలమంతా నానోట ప్రతపాట నాయసు పాట నా ఇచ్చేలాడు మన ప్రభువును రక్షపడినటువంటి ఎస్సు తీస్తూ వారి ప్రశస్తమైన నామములు మీ అందరికీ నా వందనాలు శుభములు చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం పరిశుద్ధుడ ప్రేమ కనికరం కలిగిన దేవా కృప కలిగిన మా తండ్రి సర్వశక్తివంతుడైన దేవా సర్వాధికారి సర్వోన్నతుడ మహాగనుడ మహోన్నతుడ కృప కలిగిన దేవ నీకెంతగా అను స్తోత్రములు ప్రభావ నీ గడిచిన కాలం తండ్రి నాయన నీ వాత్సలతతో నీ ప్రేమతో నీ కనికరముతో ప్రభు మమ్మల్ని ఇంతవరకు నా ప్రభా కాచి కాపాడినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రభావ ఈ మమ్మల్ని ఇంతవరకు సజీవంగా ఉంచి నా ప్రభా ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధుల ప్రభ చేరి నేను స్థుతించుటకు ఆ ప్రభావాన్ని స్వరం వినటకు నీకు మొరపెట్టుకున్నట్టకు మీరిచ్చి నీ గొప్ప అవకాశాన్ని బట్టి మీకు ఎంతగానో కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సర్వశక్తి సర్వాధికారి మీకు ఎంతగానో కృతజ్ఞతలు ప్రభావ అవును తండ్రి మా కొరకే ఆ కలుసులలో దేవుడు ప్రాణం పెట్టిన దేవుడు తన్ని మా కొరకే తిరిగి లేచిన దేవుడో ప్రభావ మాకు నిత్య జీవాన్ని గురించిన దేవుడో మీకు ఎంతగానో స్తోత్రం చెల్లిస్తా తండ్రి దేవమాన వాక్యం వాక్యమైన దేవుడో ప్రభా వాక్యం దారం బలపరిచే దేవుడో తండ్రి ఆయన ప్రభావ కాబట్టి తండ్రి వాయు రాత్రి కాల సమయంలో నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుందా మీరు సహాయపడండి నా ప్రభా నా తండ్రి నా మీరే వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నా ప్రభా మమ్మల్ని బలపరచుమని ప్రార్థిస్తున్నాం వాక్యం చెప్పిన నన్ను మీరు జ్ఞాపకం చేసుకోనండి నా తల్లంపులు ఆలోచనలు కొట్టివేండి ప్రభాతో నాయన నడిపించండి నా నోటిని మీ బురగా వాడుకోనండి మీరే మాట్లాడి మీరే మహిళ ఉందమని ముందున్న సమయం అంతటి నీ మాకు దీవెనకరంగా మార్చమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి కీర్తనలు కీర్తనుల గ్రంథం కీర్తనల గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానించుకుంటాం నూట తొమ్మిదవ అధ్యాయము ముప్పయో వచనం కీర్తనులు నూట అధ్యాయం ముప్పయో వచనంలో ఇక్కడ దావిదు భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు ఏమనంటే నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించేదను అనేకుల మధ్యను నేనాయనను స్థుతించేదను అని చెప్పి దావిదు భక్తుడు సెలవిస్తా ఉన్నాడు చూడండి దావిదు అంటున్నాడు నా నోటితో నేను యహోవాకు కృతజ్ఞతాస్థుతులు మెండుగా చెల్లిస్తాను అంటున్నాడు మెండుగా అంటే అంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా మెండుగా అంటే ఎందుకు ఆయన కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తానంటున్నాడు అనేకుల మధ్య ఆయన నేను స్థుతిస్తానని చెప్తున్నాడు అనేకుల మధ్యలో ఆయన దేవుని కార్యాలను బట్టి ఆయన చేసిన గొప్ప మేలును బట్టి ఆయన స్థుతిస్తానంటున్నాడు అనేకులు ఎదుట ఆయన సాక్షిగా ఉంటానంటున్నాడు ఎందుకు దావీదు ఈ రీతిగా దేవునికి స్థుతిస్తానని చెప్తున్నాడు ఎందుకు ఆయన మెండుగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తానని చెప్తున్నాడు అనంటే కీర్తనల గ్రంథము నూట అధ్యాయము పన్నెండవ వచనంలో కీర్తనల గ్రంథం నూట అధ్యాయం పన్నెండవ వచనంలో దావీద్ అంటాడు యహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించదును అంటే దావీదు జీవితంలో దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తూ ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు కాబట్టి దావి జీవితానికి దావి జీవితంలో దావిధికి దేవుడు ఎన్నో మేలులు చేస్తూ వచ్చాడు కాబట్టి ఆయన అంటున్నాడు నేను ఆయనకి ఏమి చెల్లించదును అంటే నేను ఏమీ చెల్లించలేను నేను ఏమీ దేవుడికి ఇవ్వలేను ఆయన నా పట్ల చేసిన కార్యాలను బట్టి ఆయన నా జీవితంలో జరిగించిన మేలులను బట్టి నాకు నాకు నా పట్ల జరిగించిన ఉపకారములను బట్టి నేను ఆయనకి ఏమి ఇవ్వగలను నేను ఏమీ ఇవ్వలేను ఎందుకంటే నేను ఏమి ఇచ్చినా కూడా ఆయన స్థాయికి ఆయనకు అది తగినది కాదు ఆయన స్థాయి చాలా ఉన్నతమైన స్థాయి ఆయన చాలా ఉన్నతమైన దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు సమస్తము జరిగించగలిగినటువంటి గొప్ప దేవుడు ఆయనకు అసాధ్యమైందంటూ ఏదీ లేదు మనం ఏమి ఇచ్చినా ఆయన ఇచ్చినవే ఆయనకి ఇవ్వాలి తప్ప నేను ఏమి ఇవ్వలేను మన ప్రాణదేహాలు నర్పించుకున్నా అది ఆయన ఇచ్చిందే అది ఆయన ఆయన సృష్టి బంగారం అది ఆయన సృష్టించిందే ఏది ఇచ్చినా గాని దేవునికి నేను ఏమీ చెల్లించలేను మనం ఏమీ ఇవ్వలేం దేవునికి అందుకే ఆయన అంటున్నాడు నేను యుహోవాకు కృతజ్ఞతాస్థుతులు మెండుగా చెల్లిస్తాను కృతజ్ఞతలు చెల్లిస్తాను అనేకుల మధ్య ఆయనకు సాక్షిగా ఉంటాను అనేకులు ఈ మధ్యలో ఆయన కార్యాలను వివరిస్తానని చెప్తున్నాడు ఎందుకనంటే దావీధ జీవితము ఆయన ఆయన జీవితాన్ని మనం పరిశీలిస్తే ఆయన ఒక సాదాసీద గొర్రెల కాపరి తండ్రి తునీకరించాడు సహోదరులు తునీకరించారు ఒక ప్రవక్త కూడా గుర్తుపట్టలే ఒక రాజుగా అంటే పరిస్థితి ఎంతో చిన్నవాడు సాదాసీద వ్యక్తి అటువంటి వ్యక్తిని గొర్రెలు కాల్చుకునేటువంటి సామాన్యమైన వ్యక్తిని తీసుకువెళ్లి దేవుడు ఆయన సింహాసనం మీదకి ఎక్కించాడు ఇస్రాయల్ ప్రజలు తను ఏర్పరచుకున్నటువంటి ప్రజలకి రాజుగా ఎన్నుకున్నాడు తన గర్భంలో నుంచే లోకరక్షకుడుగా దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఎంతో గొప్ప ఆధిక్యతను దావీదికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు కాబట్టి ఆయన అంటున్నాడు ఆయన జీవితంలో జరిగిన వీళ్ళన్నిటికై దావీకి నెమ్మది కలుగజేశాడు దేవుడు అన్ని అందరి శత్రువులందరి మీద విజయాన్ని అనుగ్రహించాడు ఏ రాజు కూడా దావీది ఎదుటకు రావాలంటే భయపడేటువంటి పరిస్థితిని దేవుడు తీసుకొని వచ్చాడు అంత గొప్పగా దేవుడు దావ్యూదిని దీవించాడు ఆశీర్వదించాడు కాబట్టి ఆయన అంటున్నాడు నేను మెండుగా కృతజ్ఞత చెల్లిస్తాను నేను అనేకుల మధ్య నేను ఆయనను స్ఫుతిస్తాను అని చెప్పి దావ్యూ అంటున్నాడు కాబట్టి దేవుని బిడ్డలమైన మనం కూడా దావ్య నుంచి నేర్చుకోవాలా ఆయన మన జీవితంలో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తూ వచ్చాడు ఎన్నో మేళ్లు మన జీవితంలో జరిగిస్తు వచ్చాడు కాబట్టి మనం కూడా దేవునికి మిండుగా కృతజ్ఞతా స్థితులు చెల్లించే వారంగా ఉండాలి ఆయన అనేకుల ఎదుట అనేకుల మధ్యలో మనము ఆయనకు సాక్షిగా ఉండాలి ఆయన చేసిన కార్యాల్ని వివరించే వారంగా ఉండాలి ఆయన కార్యములను బట్టి అనేకుల ఎదుట మనం స్థుతించే వారంగా ఉండాలి నలుగురికి దేవుడు చేసిన కార్యాలను చెప్పుకోవడానికి మనమే సిగ్గుపడక్కర్లేదు నలుగురు దేవుడు నలుగురికి ఎదుట దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి మనమే సిగ్గుపడక్కర్లేదు ఆయన చేసిన ఎన్నో అద్భుతాలు ఉన్నాయి అవన్నీ కూడా మనం వివరించవలసిన వారంగా ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతా స్థుతులు చెల్లిస్తూ ఆయనకి థ్యాంక్ఫుల్ గా కృతజ్ఞతా భావంతో ఆయన ఎదుట మనం ఆయన పట్ల మనం ఉండాలి అని చెప్పి ఈ వాక్యాలు మనకు తెలియజేస్తా ఉన్నాయి కాబట్టి కాబట్టి ఆయనకి ఎల్లవేళ్ళ మనం సాక్షులంగానే ఉండాలి కృతజ్ఞతా భావంతో ఆయనని సేవించాలి అనే విషయాలు తెలియజేస్తా ఉన్నాయి కృతజ్ఞతా భావం లేకపోతే ఆయనకి మనం లోబడలేం ఆయనకి తగినట్లుగా జీవించలేం కాబట్టి కృతజ్ఞతతో మనం ఆయనని ఎల్లవేళ సేవిస్తూ ఉండాలి ఆయన మనకు గొప్ప ఉపకారి అని మనం ఆయన ఎల్లప్పుడు కూడా సేవిస్తూనే ఉండాలి కాకపోతే కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కొంతమంది చాలా మంది మనుషులు లోకంలో మనం చూస్తూ ఉంటాం అక్కడికి ఇక్కడికే వెళ్తా ఉంటారు ఆ దేవుళ్ళ దగ్గరికి ఈ దేవుళ్ళ దగ్గరికే వెళ్తూ ఉంటారు అదే రీతిగా యశు ప్రభు దగ్గరికి కూడా వస్తూ ఉంటారు మనుషులు దేవుళ్ళ దగ్గరికి ఎప్పుడు వస్తారనంటే లోకంలో ఏదో అవసరమైనప్పుడు వాళ్ళ చేతుల్లో కానీ వాళ్ళ చేతులతో అయ్యే పని కానప్పుడు అంటే వాళ్ళ చేతులు దాటిపోయినప్పుడు పరిస్థితులు ఆ యొక్క స్థితిగతులన్నీ కూడా మనుషుల చేతులు దాటిపోయినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు లా రాయిలు వేస్తూ ఉంటారు కదా లాటరీలు మనం ఎక్కడికైనా లాటరీకి ఇది కాకపోతే ఇంకోటి దగులుతుందిలే ఇంకోటి దగులుతుదిలే చిన్నప్పుడు జాతరలకు వెళ్ళేవాళ్ళం జాతరలో ఏం చేసేవాళ్ళంటే ఇరవై రూపాయల నోట్లు వంద రూపాయల నోట్లు వెయ్యి రూపాయల నోట్లు ఐదు రూపాయల నోట్లు రకరకాల గిఫ్ట్ ఐటమ్స్ అన్ని కూడా ఒక అన్ని చక్కగా పేర్చి రింగులు ఇచ్చేవాళ్ళు రింగులు విసిరేమనేవాళ్ళు ఏది దగిలితే అది అన్నట్టు అట్లనే మనుషులు కూడా ఈరోజు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ చేతులు దాటిపోయినప్పుడు రింగులు వేస్తా ఉంటారు అక్కడ పలానా చోటుకి బొమ్మ అంటే పలానా స్వామిని అంటే అక్కడికి ఉంటారు పలానా చోటుకి వెళ్ళండి పలానా దేవుని నమ్ముకం అంటే అలా వెళ్తూ ఉంటారు అలా వెళ్తూనే యేసు ప్రభు కూడా చాలా మంది వస్తారు యేసుప్రభు దగ్గరకు కూడా వచ్చి చాలా మంది వెనక్కి దీసే వాళ్ళుగా ఉంటారు ఎందుకు అనంటే వాళ్ళు ఆశించింది ఒక్కసారి యేసుప్రభు దగ్గర దొరక్కపోతే ఇక్కడ కూడా ఏమి లేదులే అనే ఆలోచనలతో అనే తలంపులతో కొంతమంది వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు యేసుప్రభుని నమ్ముకొని వచ్చాం యేసుప్రభు కోసమని వచ్చాం యేసుప్రభు నిజమైన దేవుడు వచ్చాం కానీ ఇక్కడ ఏం జరగడం లేదు వాళ్ళు వీళ్ళు పొందుకుంటా ఉన్నారు వాళ్ళు వీళ్ళ జీవితంలో కార్యాలు జరుగుతున్నాయి అని చెప్పి చాలా మంది యేసుప్రభుని విడిచిపెట్టి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు అదే రీతిగా చాలా మంది ఈ శ్రమలు యేసు ప్రభుని నమ్ముకుంటున్నాను యేసు ప్రభు దగ్గరికే వచ్చాను ఈ శ్రమలు ఈ ఇంకా ఈ బాధలు ఈ ఇరుకులు ఇబ్బందులు నా జీవితంలో ఎందుకు ఉన్నాయి అని చెప్పి ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం దేవుడి దగ్గరికి మనుషులు మామూలుగా వచ్చేది ఎప్పుడు అనంటే వాళ్ళ పరిస్థితి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు వాళ్ళ చేతిలో లేనప్పుడు వాళ్ళ చేతులు దాటిపోయినప్పుడు దేవుని దగ్గరికి వస్తారు ఒక ఉంటారు కానీ నిజంగా యేసు ప్రభు దగ్గరికి వస్తే లోకంలో చాలా యేసప్రభు దగ్గరకు వస్తే వచ్చే వాళ్ళందరికీ కూడా దేవుడు ఎన్నో అద్భుతాలు చేయగలిగిన వడిగా ఉంటా ఉన్నాడు మనం అనుకోవచ్చు చాలా మంది మనుషులు ఏమనుకుంటారంటే లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం గొప్ప ఆధిక్యతగా గొప్ప ధన్యతగా భావిస్తూ ఉంటారు లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవడం పెద్ద ధన్యతగా భావిస్తూ ఉంటారు లేకపోతే ఏదన్నా పెద్ద ఉద్యోగం రావడం గొప్ప ధన్యతగా భావిస్తూ సంతానం కలగడం గొప్ప ధన్యతగా భావిస్తూ ఉంటారు ఆరోగ్యం పొందుకోవడం గొప్ప ధన్యతగా భావిస్తూ ఉంటారు వీటి కోసం లోకస్తులు వీటి లోకంలో మనుషులు ప్రయాస పడతా ఉంటారు కాబట్టి ఇవి దొరికితే ఇవి దొరికితే చాలు ఇవి ఉంటేనే చాలు ఈ లోకంలో మనం జీవించవచ్చు ఇవి ఉంటేనే కదా మనం బ్రతికేది అని ఈ రీతిగా ఆలోచిస్తూ ఉంటారు ఇల్లు కావాలి కదా స్థలం కావాలి కదా పిల్లలు కావాలి కదా ఆరోగ్యం కావాలి కదా ఆస్తుల అంతస్తులు కావాలి కదా ఉద్యోగం కావాలి కదా ఇవి ఇస్తే చాలు లేదు దేవుడి దగ్గర నుంచి ఇవి ఈ శ్లోకంలో మనం బతకడానికో లేకపోతే ఈ మనం ఉన్నటువంటి సమస్య నుంచి విడిపించడానికో సరిపోతాయని చెప్పి వాటి కోసం ప్రయత్నించే వారుగా ఉంటారు చూడండి మనం ఆలోచన చేయాలా ఏసుక్రీస్తు ప్రభావ దగ్గరికి వచ్చే వాళ్ళు ఏసుక్రీస్తు ప్రభావ దగ్గరికి రాని వాళ్ళకి ఈ లోకంలో జీవించే విధానంలో ఏమన్నా తేడా ఉందా ఒక్కసారి పరిశీలించండి ఎక్కడన్నా తేడా ఉందా వాళ్ళు అనారోగ్యాలు గుండా వెళ్తున్నారు హాస్పిటల్కి వెళ్తున్నారు స్వస్థపడతా ఉన్నారు చాలా ఈ లోకంలో మనం కూడా హాస్పిటల్కి వెళ్తా స్వస్థపడతా ఉన్నాం వాళ్ళు సంపాదిస్తున్నారు మనం కూడా సంపాదిస్తున్నాం ఈ లోకస్తులకి మనకి మధ్యలో ఏం తేడా లేదు కదా జీవన విధానంలోనే కానీ వాళ్ళ మీద వర్షం పడుతుంది మన మీద వర్షం పడుతుంది వాళ్ళు వరదల్లో ఉంటున్నారు మనము వరదల్లో ఉంటున్నాం వాళ్ళు ఎండాకాలంలో ఎండను అనుభవిస్తున్నారు మనం కూడా ఎండాకాలంలో ఎండ అనుభవిస్తూనే ఉన్నాం మనకేమిది యేసు క్రీస్తు ప్రభా స్పెషల్ గా మనకేం ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు కదా ఈ లోకంలో ఎందుకు ఏసుక్రీస్తు ప్రభావ దగ్గరికి మనం రావాలి ఎందుకు ఏసుక్రీస్తు ప్రభా దగ్గరికి వస్తే మనకు జరిగే గొప్ప ఉపకారం ఏంటిది ఏసుక్రీస్తు ప్రభావిని మనం ఎందుకు నమ్ముకోవాలి అనంటే దావిదు మన మనం ఒక వాక్యం చూడాలి యశా గ్రంథము అరవై అధ్యాయం పదో వచనంలో యేసుక్రీస్తు ప్రభావ దగ్గరికి వస్తే ఆయన ఇచ్చేటువంటి గొప్ప మేలు ఏంటిది అనంటే అదే చూస్తా ఉన్నాం దావిద జీవితంలో దేవుడు అనేకమైన ఉపకారాలు చేస్తూ వచ్చాడు ఈ రోజు మనం కూడా యేసుక్రీస్తు ప్రభావ దగ్గరికి వస్తే యేసుక్రీస్తు ప్రభావ దగ్గరకు ఉంటే మన జీవితంలో దేవుడు చేసే గొప్ప మేలు ఏంటిది అనంటే యశాగ్రంథం అరవై ఒకట అధ్యాయం పదో వచనంలో శృంగారమైన పాగా ధరించుకునిన పెండ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అను నాకు ధరింపజేసి ఉన్నాడు కాగా యహోవాను బట్టి మహాదానందంతో నేను ఆయన నేను ఆనందించుతున్నాను నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుతున్నది అని ఇక్కడ వాక్యం రాయబడింది అంటే దేవుని దగ్గరికి వస్తే దేవుడు అనుగ్రహించేది ఏంటిదంటే శృంగారమైన పాగ ధరించుకున్న పెండ్లి రీతిగాను ఆభరణంలో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు దేవుడు అనుగ్రహించింది ఏంటిది రక్షణ వస్త్రాలు నీతి అను నాకు ధరింపజేసి ఉన్నాడు నీతి అనే వస్త్రాలు దేవుడు రక్షణ అనే వస్త్రాలు నీతి అనేటువంటి వస్త్రాలు ఈ వస్త్రాలు ఈ లోకంలో ఎక్కడా కూడా దొరకవు ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఎంత ప్రయాస ఎంత డబ్బు సంపాదించినా ఎన్ని పుణ్యకార్యాలు చేసినా నీతి అనే పై ఈ వస్త్రాలు అదే రీతి రక్షణ అనే ఈ వస్త్రాలు ఎక్కడా దొరకవు అవి యేసు క్రీస్తు ప్రభు దగ్గరే దొరుకుతాయి ఈ రక్షణ వస్త్రాలు లేకపోతే ఈ నీతి అనే వస్త్రం లేకపోతే మనమంతా కూడా శిక్షకు పాత్రులంగా ఉంటా ఉంటాం శిక్షింపబడాల్సిన వారంగా ఉంటాం మనుషులు అనుకుంటారు ఈ లోకమే జీవితం ఈ లోకమే శాశ్వతం ఈ లోకంలో మనం ఉండేది షార్ట్ టైం చాలా మంది ఫీల్ అయ్యేది అదే లోకంలో మనం జీవించేది కొంతకాలమే ఉన్నంత కాలం సంతోషంగా ఉండాలి ఉన్నంత కాలం ఎంజాయ్ చేయాలి లైఫ్ ఈజ్ టూ షార్ట్ వై నీట్ టు ఎంజాయ్ అనే పదాన్ని తీసుకొని వచ్చారు లోకం అంటే జీవితం చాలా చిన్నది ఉన్న ప్రతి క్షణాన్ని అనుభవించాలి ఎంజాయ్ చేయాలి ఇష్టానుసారంగా బ్రతకాలి మనకు నచ్చినట్లుగా జీవించాలి ఒకసారి చనిపోతే మళ్ళీ మనకి జీవితం దొరకదు అని మనుషులు కల్పించిన విధానం అది మనుషులు పెట్టిన విధానం కానీ దేవుని విధానం అది కాదు మనకి లోకము శాశ్వతం కాదు నిజమైన జీవితం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అంటే మన మరణం తర్వాతే అదే బైబుల్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది మన మరణం తర్వాతే మన జీవితం ప్రారంభమవుతుంది మన మరణం తర్వాతే మన అసలు జీవితం ప్రారంభమవుతుంది ఇది కేవలం తాత్కాలికమైన జీవితము తాత్కాలికమైన నివాస స్థలం తాత్కాలికంగానే కొంతకాలమే ఇక్కడ మనం ఉండేది మనం శాశ్వత కాలం ఉండం కాబట్టి మనము శాశ్వత కాలం జీవించాలంటే శాశ్వత కాలం ఉండాలి అనంటే శాశ్వత కాలం మనం సుఖ సంతోషాలతో సంతోషంగా జీవించాలి అనంటే మనకి ఈ రక్షణ వస్త్రాలు ఈ నీతి వస్త్రాలు ఎంతో అవసరం ఈ నీతి వస్త్రాలు ఈ రక్షణ వస్త్రాలు లేకపోతే మన శాశ్వత జీవం కూడా ఎంతో బాధాకరంగా వేదనకరంగా ఉంటది ఎంతో దుఃఖకరంగా ఉంటుంది ఏడవడం పండ్లు కొరకడం ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి దాన్నే ప్రభు నరకం అన్నాడు నరకం అగ్నిగుండంలోకి వెళ్తారన్నాడు అది ఎంతో భయంకరమైందని చెప్పాడు అక్కడ ఏడుపును పండ్లు కొరకుటవి ఉంటాయని చెప్పాడు అంటే చూడండి ఈ లోకంలో మనము ఆకలి తలమటించొచ్చు ఈ లోకంలో మనము ఇబ్బందులు పడొచ్చు ఏమైనా అవ్వచ్చు కానీ ఈ నీతి వస్త్రాలు ఈ రక్షణ వస్త్రాలు ఉంటే మనము శాశ్వత కాలం సంతోషంగా ఉంటాం శాశ్వత కాలం ఎంతగానో ఎంతో సంతోషంతో ఆనందంతో నెమ్మదితో ఉంటాం అదే ఈని ఈ లోకంలో సుఖానుభవాలు అనుభవించి ఈ లోకంలో అన్ని అనుభవించి ఈ లోకంలో అన్నిటినీ ఎంజాయ్ చేసి ఒకవేళ ఈ నీతి వస్త్రాలు ఈ రక్షణ వస్త్రాలు లేకుండా మనం కాలం ముగిసినట్లయితే మన జీవితం మన శాశ్వతం యుగ కూడా ఎంతో వేదన చెందాల్సి ఉంటుంది కాబట్టి ఈ రక్షణ అనేది మనకి ఎంతగానో అవసరము ఈ నీతి వస్త్రాలు అనేవి ఎంతగానో అవసరము పరలోకం పోవాలంటే పరలోక రాజ్యంలో ఉండాలంటే ఈ రక్షణవి ఎంతో అవసరం ఈ నీతి అనేది ఎక్కడా కూడా ఈ లోకంలో లేనే అదే బైబిల్ చెప్తుంది ఏ భేదమును లేదు అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనే వాక్యం అంటే ఈ లోకంలో ఎవరు కూడా పాపి పతి ఒక్కళ్ళు పాపం చేసిన ఈ లోకంలో ఎవరు కూడా నీతి లేడు అదే వాక్యం చెప్తా ఉంటారు రోహిల్కి రాసిన పత్రికలో నీతి మంత్రుడు లేడు దేవుడిని వెతుకువాడు లేడు అని కాబట్టి నీతి లేడు అదే రీతిగా అందరూ పాపము చేసిన చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఈ నీతి వ్యవస్థలో నీకు నాకు అవసరం మనము ఈ రక్షణ ఈ నీతి వస్త్రాలు ఈ రక్షణ వస్త్రాలు మనకు లేకపోతే మనము పరలోకానికి చేరలేము పరలోకంలో ఉండలేము కాబట్టి ఈ నీతి రక్షణ వస్త్రాలు కావాలి ఎందుకు మనం పాపులం అంటే మనమంతా కూడా తప్పిపోయి ఉన్నాం అదే చెప్తాడు యశాగ్రంథం యాభై మూడో అధ్యాయం ఆరో వచనంలో యశ గ్రంథం యాభై అధ్యాయం ఆరో వచనంలో అని అంటాడు అక్కడ మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతమి మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవరకు తొలిగను ఎహోవ మన ఎందరి దోషమును అతని మీద మోపెను అంటే మనం అంతా కూడా గొర్రెల త్రోవ తప్పిపోయినాం మనమంతా కూడా గో త్రోవ తప్పిపోయినాము మనలో ప్రతి కూడా తనకి త్రోవకు తొలిగను ఎహోవ మన దోషము అతని మీద మోపెను అంటే ఈ లోకంలో మన పరిస్థితి ఎలా ఉంది అంటే త్రోవ తప్పిన గొరెల వలె త్రోవ తప్పిన గొరెల వల్లే ప్ర ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం ఈ మాట మనం అర్థం చేసుకోవాలి అనంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు త్రోవ తప్పిన గొరెలు అనంటే ఎలా ఉంటాయి ఈ గొర్రెలు అనంటే ఎలా జీవిస్తుంటాయి అనంటే ఒక ఉదాహరణ చెప్తాను లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా కొంతమంది మనుషుల్ని మనం చూస్తూ ఉంటాం కొంతమంది ఏమో బాగా ధనికులు ఉంటారు ఏ కొవ లేకుండా ఉంటారు ఉన్నత స్థితిలో ఉంటారు అదే రీతిగా కొంతమంది ఏమో పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ పడుతూ లేస్తూ ఉంటారు ఒక్కోసారి పడిపోయినప్పుడు పైకి రాలేక ఎంతో ప్రయాస పడుతూ ఉంటారు ఇంకొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవిత కాలం అంతా కూడా ప్రయాస పడుతూనే ఉంటారు కానీ వాళ్ళకి ఏది కూడా దొరకదు ఇటువంటి మనుషుల్ని మనం ప్రతి చోట చూస్తూనే ఉంటాం ధనికులు ఉంటారు అంటే ఒక రీతి చెప్పాలంటే రిచ్ మిడిల్ క్లాసు లోయర్ క్లాస్ అన్నట్టు ఇటువంటి పరిస్థితుల్లో మనం చూస్తూ ఉంటాం ఎందుకు మనుషులు ఈ రీతిగా ఉన్నారు ఎందుకు మనుషులు ఇటువంటి స్థితిగతులు వెళ్తూ ఉన్నారు అనంటే ఒక ఉదాహరణ చెప్తే మీకు బాగా అర్థమవుతుంది మూడు గొర్రెలు ఉన్నాయి ఈ మూడు గొర్రెలకి కాపర్ లేడు మూడు గొర్రెలు ఉన్నాయి ఈ మూడు గొర్రెలకి కాపర్ లేడు ఒక కాపర్ లేకపోతే గొర్రెలు అనేవి లేనప్పుడు అవి కుదురు ఒక చోట ఉండవు వీటి ఇష్టానుసారంగా వెళ్ళిపోతా ఉంటాయి కాపర్ ఉన్నప్పుడు కాపర్ని వెంబడిస్తాయి ఆ కాపర్ లేనప్పుడు ఏమవుతాయి వాటి ఇష్టానుసారంగా వెళ్ళిపోతాయి అలానే ఈ మూడు గొర్రెలు కూడా మూడు మార్గాల్లోకి వెళ్ళిపోయినాయి ఒకటేమో అడవిలోకి వెళ్ళిపోయింది అడవిలోకి వెళ్ళిపోతే ఆ గొర్రె అక్కడ చాలా అన్ని చూస్తా అక్కడ ఆకులు ఉన్నాయి దానికి కావలసినంత ఆహారం ఉంది దానికి కావాల్సిన ఫలాలు ఉన్నాయి దానికి కావలసిన నీరుంది ఎంతో సమృద్ధి అక్కడ కనిపిస్తా ఉంది ఎంతో సమృద్ధి కనిపిస్తా ఉంది ఎంతో సమృద్ధి కనిపిస్తా ఉంది తను అనుకుంటుంది నాకు ఏ కొ లేదు నాకు సమృద్ధిగా ఆహారం ఉంది అని అనుకుంటుంది వాస్తవానికి చెప్పాలంటే అదే రీతిగా రెండవ గొర్రె ఉంది రెండవ గొర్రె తను ఒక మార్గంలో పోయింది ఆ మార్గము ఆ గొర్రెని గుంతలు మెట్టలు కలిగినటువంటి ప్రాంతంలోనే తీసుకెళ్ళినాయి అంటే ఆ మార్గం అంతా కూడా గుంతలు ఉంటాయి మెట్టలు ఉంటాయి గుంతలు మెట్టలు ఆ ఏం చేస్తా ఉంది పడుతుంది లేస్తుంది చిన్న గుంత అయితే పడుతుంది మళ్ళీ ఆ నుంచి లేచి వెళ్తా ఉంది పెద్ద గుంత అయితే పడుతుంది కొంచెం ప్రయాసపడి ఎక్కుతా ఉంది వెళ్తా ఉంది పో లేస్తా ఉంది ఇంకో గొర్రె ఏం చేసిందంటే అదే మార్గంలో వేరే మార్గంలో పోయి ఎడారులోకి వెళ్ళిపోయింది ఆ ఎడారంతా అది ఉంది తిరుగుతూనే ఉంది తిరుగుతూనే ఉంది కానీ ఎంత ప్రయాస కూడా దానికి ఆహారం దొరకలేదు ఇప్పుడు చెప్పండి ఈ మూడు గొర్రెలకి భద్రత ఉందా ఈ మూడు గొర్రెలకి రక్షణ ఉందా అడవిలోకి పోయిన గొర్రె అనుకుంటుంది నాకు సమృద్ధి ఉంది నాకు ఆహారం ఉంది నాకు నీళ్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి అనుకుంటుంది కానీ నిజానికి దానికి భద్రత ఉందా లేనే లేదు ఎందుకు అనంటే ఎప్పుడు ఏ వేటగాడు వచ్చి దాన్ని పట్టుకుంటాడో తెలుసు ఎప్పుడు ఏ క్రూరముఖం వచ్చి తను చంపేస్తుందో తెలియదు దానికి భద్రత లేదు దానికి రక్షణ లేదు అదే రీతి గుంటల్లో వెళ్ళిన దానికి రక్షణ లేదు ఎందుకు అనంటే అది పడుతుంది లేస్తుంది ఏదన్నా పెద్ద గుంతలో పడింది అనుకోండి అది లేయగలుగుతుందా లేయదు దాన్ని వెళ్ళిన దాంట్లో అది వెళ్ళే రూట్లో భద్రత లేదు అదే రీతిగా ఈ ఇసుకకి వెళ్ళింది అది ఎంత ప్రయాసపడిన దానికి ఆహారం దొరకదు దాని ప్రాణానికి కూడా భద్రత లేదు ఈరోజు మనుషులు కూడా అట్లనే తయారైనారు మనుషుల పరిస్థితి అదే మనుషులకి సరైన కాపరి లేడు సరైన మంచి మార్గంలో నడిపించే వాళ్ళు లేరు ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్తూ ఉన్నారు ఎవరు ఇష్టానుసారంగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు ఒక కాపరి లేడు నడిపించేవాడు లేడు నాయకుడు లేడు సరైన త్రోవలోకి తీసుకెళ్లే లేడు కాబట్టి మనుషులు కూడా ఇష్టానుసారంగా వెళ్తున్నారు పాపం చేస్తున్నారు పడుతున్నారు లేస్తున్నారు ఎన్నో ఎక్కట్లో పడుతూ ఉన్నారు పడుతూ పాపం చేస్తూ రక్షణ లేని వారుగా ఉంటా ఉన్నారు రక్షణ లేదు ఎప్పుడు వచ్చి మరణం మింగేస్తుందో తెలియదు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో మనుషులు ఉన్నారు కాబట్టి ఏమంటే ఆయన యేసుక్రీస్త ప్రభు మనం అందరము గొరెల వల్లే త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రవకు తొలిగను యహోవ మన అందరి దోషము అతని మీద మోపెను కాబట్టి మనం త్రోవ తప్పిపోయి ఇష్టానుసారంగా ఈ లోకంలో తిరుగుతూ మనకు నచ్చిన విధంగా మనం చేస్తూ పాపం చేస్తున్నాం కాబట్టి దేవుడు మనల్ని రక్షించడానికి మన అతిక్రమం కూడా యేసుక్రీస్తు ప్రభు మీద మోపాడు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభ దగ్గరికి మనం వస్తామో యేసుక్రీస్తు ప్రభారు ఏదైతే మన పాపాలు ఒప్పుకుంటామో అప్పుడు యేసుక్రీస్తు ప్రభారు మనల్ని రక్షిస్తాడు ఆయన మన పాపాల్ని క్షమిస్తాడు సరైన మార్గంలో నడిపిస్తాడు ఆయనకు లోబడు ఆయన మాట వింటే యేసుక్రీస్తు ప్రవారు అన్నారు నేను గొర్రెలకి మంచి కాపరిని మంచి కాపరాని ఆయన ఒక కాపరేం చేస్తాడు గొర్రెలకి ఆయన వాటిని ఒక కాపరికి తెలుసు గొర్రెల్ని ఏ మార్గంలో నడిపించాలో ఎక్కడికి తీసుకెళ్లాలో ఎక్కడికి తీసుకెళ్తే అక్కడ ఆహారం దొరుకుతుందో ఎక్కడికి తీసుకెళ్తే నీళ్లు దొరుకుతాయో ఎక్కడికి తీసుకెళ్తే గొర్రెలు భద్రంగా ఉంటాయో ఆ కాపరి తీసుకెళ్తాడు ఆ కాపురి తెలుసు ఆయన తీసుకెళ్లి లోయలో పడేయడు తీసుకెళ్లి గుంతలో పడేయడు తీసుకెళ్లి వాగులో ముంచేయడు అట్లా చేయడాయన క్రూరముగాలకు అప్ప అప్పగిచ్చేయడు అట్లా చేసేవాడు మంచి కాపురి కాదు అటువంటి కాపరి కాదు ఇసు క్రీస్తు లోకస్తుల కాపరలు ఏం చేస్తాడు గొర్రెలు మంచిగా తీసుకెళ్లి మేపుకొని అన్ని పెట్టుకొని మళ్ళీ తీసుకొచ్చి దొడ్డి జరుగుతారు యేసుక్రీస్తు ప్రభార రక్షణ కూడా అంతే ఒక కాపరి తెలుసు తన గొర్రెలు ఎక్కడికి వెళ్తే క్షేమంగా ఉంటాయి కాబట్టి యేసుక్రీస్తు ప్రభా కూడా తెలుసు మనల్ ఏ మార్గంలో నడిపియాలి ఏ మార్గంలో వెళ్తే మనం సురక్షితంగా ఉంటాము ఏ మార్గంలో వెళ్తే మనం క్షేమంగా ఉంటామో భద్రంగా ఉంటాము కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరి ఆయనను మనం వెంబడించినట్లయితే ఆయనకు మనం లోబడినట్లయితే అనేం చేస్తాడు మనల్ మంచి మార్గంలో నడిపిస్తాడు మంచి మార్గంలోనే తీసుకెళ్తాడు ఆయన వెంట ఉంటే ఏ సమస్యలు రావా ఏ ఇబ్బందులు రావా అంటే రావచ్చు కదా గొర్రెలను కాపరి గొర్రెలను తీసుకొని బయటికి వెళ్తాడు వర్షం పడుతుంది లేదా ఏదో ఒక సడన్ తుఫానే వస్తుంది లేదా ఏదో క్రూర మృగమే వస్తుంది శ్రమే అది కానీ కాపుర ఉన్నాడు వర్షం పడితే వాటిని ఎలా కాపాడాలో కాపురే తెలుసు అని ప్లానింగ్ చేసి తీసుకొని వస్తాడు ఆ శ్రమ నుంచి బయటకు తీసుకొని వస్తాడు తుఫాన్ వస్తే ఎక్కడ తీసుకెళ్లి భద్రపరచాలని ఆ కాపురే తెలుసు తీసుకొని వస్తాడు జీతగాళ్ళు అయితే విడిచిపెట్టి పారిపోతారేమో కానీ ఆయన జీతగాడు కాదన ఆయన మంచి కాపరి ఆయన తన ప్రాణం ఆయన పెట్టడానికి సిద్ధపడేటువంటి కాపర ఆయన మంచి కాపరిలో గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని చెప్పాడు ఆయన ప్రాణం పెట్టాన సరే గొర్రెలను క్రూర మృగం వచ్చిందనుకో ఆయన అడ్డుబడి మరీ దాన్ని తరిమేస్తాడు అటువంటి మంచి కాపరి జీతగాడు కాదు ఆయన కాబట్టి ఆయన మంచి కాపరి కాపాడతాడు శ్రమలు రావచ్చు బాధలు రావచ్చు కానీ ఆ శ్రమల నుంచి ఆయన అడ్డుబడి మరీ విడివిస్తూ ఉంటాడు అతను తన తన, తన, తన వెంట వచ్చిన గొర్రెల్ని తను మేపుతున్న గొరెల్ని ఆయన కాపాడుతూ ఉంటాడు కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తప్ప మనల్ని ఎవరు కూడా రక్షించలేరు మనమంతా మన ఇష్టం వచ్చిన తోవకపోయినాం మన ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నాం మనమంతా కూడా ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉన్నాం అలా బ్రతుకుతున్న మనల్ని మన పాపాల నుంచి విడిపించి ఆయన ఆయన మందలోకి చేర్చుకున్నాడు ఇంకెవరైనా మన మధ్యలో రక్షణ లేని వారు ఉంటే ఆయన చేర్చుకోవడానికి ఆశపడతా ఉన్నాడు ఆయన స్వభావం ఎటువంటిది అంటే మతయుస్ వార్త పద్దెనిమిది అధ్యాయం పదకొండు పన్నెండు పదమూడు వచ్చినా మనం తెలుసు కదా మీకేమితో వచ్చును ఒక మనుషునికి నూరు గొరెలుండగా వాటిల్లో ఒకటి తప్పిపోయిన ఎడల ఇంటిని కొండల మీద విడిచి వెళ్ళి తప్పిపోయిన దానిని వెదకడా వాడు దానిని కనుగొన్న ఎడల తొంభై తొమ్మిది గొరెలను దానిని గూర్చి ఎక్కువగా సంతోషించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పాడు అంటే ఆయన తొంభై తొమ్మిది గొర్రెలున్నాయన్న సంతోషం కన్నా కూడా తప్పిపోయిన దాని గురించి ఆయనకు బాధ ఎక్కువ ఒకటి తప్పిపోతే ఆయన మనసు తొంభై ఉన్నాయి కదా ఒకటి పోతే పోయింది ఆ ఒక్కదాని కోసం పోయి మనం ఎక్కడ శ్రమ పడదాం అది అడవిలో అవుబోయిందో ఎటు పోయిందో తెలియదు ఎక్కడ పోయి మనం బాధపడతాం ఎక్కడ పోయి మనం ఇబ్బంది పడతాం అని విడిచిపెట్టేవాడు కాదు ఆ తొంభై తొమ్మిది ఇంటిని పక్కన పెట్టి ఆ తప్పిపోయిన దానికోసం వెతుకుతాడు ఆ తప్పిపోయిన దాని కోసం వెతికినప్పుడు ఆయన దొరికితే ఎంతో సంతోషిస్తాడు ఎంతో సంబరపడతాడు అదే చెప్తున్నాడు ఆయన ఆయన ఈరోజు మనం తప్పిపోయిన స్థితిలో ఉన్నామేమో మనం ఇంకా రక్షణ లేకుండా ఉన్నామేమో మనం రక్షణ ఇచ్చబడిన స్థితిలో ఉన్నామేమో ఒకవేళ రక్షించబడి కూడా ఇంకా లోకంలో తప్పిపోయిన స్థితిలోనే ఉన్నామేమో ఆ యేసు క్రీస్తు ఇంకా వెతుకుతూనే ఉన్నాడు ఆయన దగ్గరికి వస్తే ఆయన బహుగా సంతోషిస్తాడు ఆయన మందలోకి చేర్చుకుంటాడు ఆయన కాపరిగా ఉండి సురక్షితమైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు ఏ అపాయం వచ్చినా ఏది వచ్చినా కానీ అడ్డుబడి మనల్ని కాపాడుతూ ఉంటాడు మనం వెళ్ళవలసిన గమ్యస్థానానికి కానీ చేరుస్తా ఉంటాడు మన దొడ్డికి మనల్ని చేరుస్తూ ఉంటాడు కాబట్టి మనకి లోకంలో ఎంత ప్రయాస పడినా లేరు నీతిని అనుగ్రహించే వాళ్ళు లేరు నీతిమంతులుగా చేసే వాళ్ళు లేరు మనం అందరం పాపులు గుర్తుపెట్టుకోవాలి మనమంతా ఈ లోకంలో పాపంలో జీవిస్తున్నామనే విషయం గుర్తుపెట్టుకోవాలి యేసుక్రీస్తు ప్రభా దగ్గరికి వస్తే ఆయన అనుగ్రహించే గొప్ప మేలు ఏంటిదంటే ఆయన చేసే గొప్ప ఉపకారం ఏంటిదంటే ఇచ్చేది ఆయన ఇచ్చేది రక్షణ ఈ రక్షణ లేకపోతే యుగ నరకంలో పడి ఎంతో బాధ వేదన అనుభవించవలసిన వారమే యేసుక్రీస్తు ప్రభా దగ్గరికి రాకుండా మనము ఈ రక్షణ పొందలేము లోకంలో శ్రమలు ఈ లోకంలో ఇబ్బందులు పడవచ్చు ఈ లోకంలో తాత్కాలికంగా వచ్చే శ్రమలు ఎన్నైనా ఉండొచ్చు అనారోగ్యాలు ఉండొచ్చు ఇవన్నీ ఉన్నా కానీ రక్షణ ఉంటే మనం మనం మన జీవితంలో మనం కోల్పోయేదంటూ ఏమీ ఉండదు ఈ రక్షణ ఉంటే మనము శాశ్వత కాలం సంతోషంగానే ఉంటాం తాత్కాలికం కొంతకాలం బాధలు ఇబ్బందులు పడ్డా శాశ్వత కాలం సంతోషంగా ఉంటాం అదే ఈ రక్షణ లేకపోతే మనము ఈ లోకంలో ఎన్ని సుఖభోగాలు అనుభవించినా ఒకనాడు ఎంతో భయంకరమైన పరిస్థితులు కూడా యుగ యుగాలుగా నరకంలో పడాల్సిందే నరకంలో బాధపడాల్సిందే కాబట్టి ఏసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు ఆయన మాత్రమే మనకి రక్షణ అనుగ్రహించేవాడు ఆయన చెప్పాడు నేనే మార్గమును జీవమును సత్యమును నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకము రాలేరని చెప్పాడు ఎవరు కూడా రాలేరు ఎవరు కూడా తండ్రిని చేరుకోలేరని చెప్పాడు కాబట్టి ఆయనే మార్గం ఆయనే సత్యం ఆయన ద్వారా తప్ప ఆయన తప్ప నీకు ఇంకొకరు పరలోకం లేరు ఆయనే నిజం ఆయన చెప్పేదే నిజం మా లోక స్థలం నువ్వు చూసి వచ్చావా పరలోకం నువ్వు వెళ్ళొచ్చావా ఎవరు వెళ్ళొచ్చారు ఎవరు చెప్పారు మీకు పరలోకం పరలోకము నరకం అని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారు నెమ్మది లేకుండా చేస్తున్నారని చెప్పి లోకంలో మనుషులు మాట్లాడుతూ ఉంటారు పిచ్చి పట్టింది క్రైస్తవులకి ఎప్పుడు పరలోకము నరకం అంటా ఉంటారు వీళ్ళు ఏమైనా చూసొచ్చారా అని చెప్తా ఉంటారు అవన్నీ అబద్ధం అన్నట్టు ఆ మాటలన్నీ అబద్ధం యేసు క్రీస్త సత్యం ఆయన మాత్రమే మార్గం ఆయన ఎందుంటేనే పరలోకం ఆయన ఎందు లేకపోతే పరలోకం లేదు నువ్వేగాలు నరకంలో ఉండాల్సిందే కాబట్టి ఆయన ఆహ్వానిస్తా ఉన్నాడు ఒక మాట చెప్తారు యేస గ్రంథము ఆ యాభై ఆరు అధ్యాయం ఒకట వచనంలో యహోవ ఇలాగూ సెలవిచ్చుతున్నాడు నా రక్షణ వచ్చిటకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడిగుటకు సిద్ధముగా ఉన్నది న్యాయ అనుసరించుడి నీతిని అనుసరించి నడుచుకోండి అని అంటున్నాడు అంటే యేసుప్రభు యొక్క ఆయన పిలుస్తున్నాడు నా రక్షణ వచ్చిటకు సిద్ధంగా ఉన్నది ఆ రక్షణ ఎప్పుడు కూడా రావడానికి సిద్ధంగానే ఉంటది నువ్వు అంగీకరించి తీసుకోవాలంతే రక్షణ సిద్ధంగా ఉంది నా నీతి వెల్లడిగుటకు సిద్ధంగా ఉంది ఆయన నీతి సిద్ధంగా ఉంది ఆయన రక్షణ సిద్ధంగా ఉంది నువ్వు అంగీకరించి ఆయన దగ్గరికి వస్తే ఆ రక్షణ నీకు అనుగ్రహించబడుతుంది ఆ నీతి నీకు అనుగ్రహించబడుతుంది ఆ శిక్ష నుంచి నిన్ను తప్పిస్తాడు దేవుడు కాబట్టి ఏసుక్రీస్తు దగ్గరికి వస్తే అనుగ్రహించే మొట్టమొదటి మేలు ఏంటిదంటే రక్షణ ఆ రక్షణ ద్వారానే నీకు శాశ్వతమైన సంతోషము శాశ్వతమైన ఆనందము శాశ్వతమైన పరలోకు ఆ రక్షణ లేకపోతే శాశ్వత కాలం బాధలే శాశ్వత కాలం ఏడుపులే కాబట్టి దేవుడు ఎంతో గొప్ప మేలు మన జీవితంలో చేస్తూ వచ్చాడు యేసుక్రీస్తు ప్రారు మనందరికీ కూడా రక్షణ అనుగ్రహిస్తూ వచ్చాడు ఈ గ్రూప్ ఉన్న వాళ్ళందరికీ కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణకు తగినట్లుగా మనం జీవించాలి ఆయన ఇచ్చిన రక్షణ బట్టి అనేకుల ఎదుట మనం నిలబడి అనేకుల మధ్యలో మనం నిలబడి సాక్ష్యం ఇవ్వాలి మన జీవితంలో చేసిన దేవుడు గొప్ప కార్యం అదే మనం చాలా మంది దగ్గరికి వెళ్ళి మనం చెప్తా ఉంటాం కదా సాక్ష్యాలు ఏమని చెప్తాం నాకు ఆ పలానా అనారోగ్యాన్ని దేవుడు బాగు చేశాడు పలానా పలానా ఇబ్బంది నుంచి విడిపించాడు పలానా అప్పు నుంచి విడిపించాడు ఇట్లాంటి మనం ఎన్నో సాక్ష్యాలు చెప్పొచ్చు ఈ లో ఇటువంటి సాక్ష్యాలు లోకస్తులు కూడా చెప్తారు ఎందుకంటే వాళ్ళు కూడా ఈ లోకంలో ఎన్నో మేలు పొందుకుంటా ఉన్నారు ఎన్నో చేస్తా ఉన్నారు నేను మనం చెప్పాల్సిన ప్రామాణికమైన సాక్ష్యం ఏంటిదనంటే మనం చెప్పాల్సిందే నాకు నేను రక్షించబడ్డాను నేను యేసుక్రీస్తు ప్రభు రక్తంతో కడగబడ్డాను నేను పరలోక నివాసిని నాకు ఆ నిశ్చయిత ఉంది నాకు ఆ నిశ్చయిత యేసుక్రీస్తు ప్రభావం అనుగ్రహించారు అని చెప్పి చెప్పాలి సంతోషపడాలి అతిశయపడాలి దాన్ని బట్టి నేను పరలోకంలో ఉంటాను నేను పాపిని కాదు నేను పరిశుద్ధుడను పరిశుద్ధుడిగా దేవులను చేశాడు అని చెప్పి ధైర్యంగా చెప్పుకోవాలి అనేకులు ఎదుట అనేకుల మధ్యలో ఆయనకి స్థుతులు చెల్లించాలి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి కాబట్టి వారంగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు రెండో చూద్దాము దినవృత్తాంతంలో మొదటి గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచనంలో దినవృత్తాంతంలో మొదటి గ్రంథము ఇరవై మూడు అధ్యాయం ఇరవై ఐదో వచనంలో ఇస్రాయేలుల దేవుడని యహోవ తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు గనుక వారు నిత్యము ఎరుశలేములో నివాసము చేయుదురు అనే మాట అక్కడుంది అంటే దేశ దేవుడు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన అనుగ్రహించేది ఏంటిదంటే నెమ్మది దయచేసి ఉన్నాడు నెమ్మదిని అనుగ్రహించే దేవుడు నెమ్మదిని అనుగ్రహించే దేవుడు కనుక వారు నిత్యము ఎరుశలేములో నివాసం చేస్తారు నిత్యం ఎరుశలేములో నివాసం ఉంటారని చెప్పి దేవుని వాక్యం కలిగిస్తాం కాబట్టి దేవుని దగ్గర యేసుక్రీస్తు ప్రభావ దగ్గరికి ముస్తే మనకు రెండోదిగా మన దొరికేది ఏంటిదంటే నెమ్మది లోకంలో చాలా మంది నెమ్మది వారు ఉన్నారు డబ్బులు ఉంటాయి అంతస్తులు ఉంటాయి ఆస్తులు ఉంటాయి పని వాళ్ళు ఉంటారు అన్నీ ఉంటాయి కానీ వాళ్ళ హృదయంలో నెమ్మది ఉండదు వాళ్ళ హృదయంలో సమాధానం ఉండదు ఎంతో బాధ వేదన ఏమో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది అనేటువంటి కలవరం ఎలా ఈ పరిస్థితి నుంచి బయటపడాలి ఎలా ఈ పరిస్థితి నుంచి నేను విడుదల పొందాలి ఈ పరిస్థితి నన్ను కలవరం ఈ మొక్క మనుషుల్లో ఉంటా ఉంటుంది అదే ప్రసంగి గ్రంథంలో సొలోమన్ అంటాడు అధ్యాయం ఇరవై రెండు వచనంలో సూర్యుని నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరుకుతున్నది ఏమంటున్నాడంటే సలోమన్ ప్రసంగి సూర్యుని కింద నరునికి తటస్థించు ప్రయాసం అంతటి చేత సూర్యుడి కింద మనం ఉన్నాం అంటే ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వారి వాళ్ళు వాళ్ళు తటస్థించు ప్రయాసం చేతను వాళ్ళు చేసే ప్రతి పని ద్వారా అది ఏదైనా కావచ్చు వాళ్ళు చేసే ప్రతి పని ద్వారా వాడు తలపెట్టు కార్యములు అన్నిటి చేతను వాళ్ళు చేసే కార్యాలు వాళ్ళు చేయాలనుకునేటువంటి కార్యాలు చేతను వానికి ఏమి దొరుకుతుంది వాళ్ళు చేసే పనుల ద్వారా వాళ్ళు చేయాలనుకుంటున్న పనుల ద్వారా వాళ్ళకి ఏం దొరుకుతుంది అంటే చూడండి అంటున్నాడు వాని దినములన్నీయు శ్రమకరములు ఏంటివంట వాని దినములు అంటే మనుషుల యొక్క దినములన్నీ శ్రమకరములు వాని పాటలు వ్యసనకరములు రాత్రి కిందైనా వాని మనసుకు నెమ్మది లేదు ఇదియు వ్యర్థమే అంటున్నాడు అంటే ఈ భూమి మనుషులు ప్రయాస పడుతున్నారు ఏవైవో చేయాలని ప్రయాస పడుతున్నారు వీటన్నిటి ద్వారా మనిషికి ఏం దొరుకుతుంది అవన్నీ శ్రమకరములు ఎందుకు ఆయన శ్రమకరములు అంటున్నాడంటే ఇవన్నీ ఈ లోకంలో మనం చేసే ప్రతి పని లేకపోతే మనం తలపెట్టి మనం చేయాలనుకుంటున్న ప్రతి పని అది ఏదైనా కావచ్చు ఒక పెళ్లి చేయడము లేకపోతే లేకపోతే ఇంకేదైనా ఇల్లు కట్టాలనుకోవడము లేకపోతే ఉద్యోగం పొందుకోవాలనుకోవడము లేకపోతే ఇప్పుడు చేసేటువంటి ఉద్యోగము ఏదైనా కావచ్చు మన జీవితంలో మనం చేస్తున్నవి చేయాలనుకునే కార్యాలు ఏవైనా కానీ ఇవన్నీ కూడా మనకు శ్రమలే ఎందుకు శ్రమలు అంటే ఇవన్నీ కూడా మన నెత్తి మీదకి వచ్చి తీసుకొచ్చి భారాన్ని పెడతాయి మన మీద భారాన్ని తీసుకొని వస్తాయి మన మీద పెద్ద భయంకరమైనట్టు భారాన్ని పెడతా ఉంటాయి కాబట్టి వానికి నమ్మది లేదు వాడి దినములన్నీ శ్రమకరములే ఈరోజు కష్టపడతా ఉంటాడు ఈ రోజు నెమ్మది ఉండదు రేపు రేపుడు ఏమన్నా రేపు ఉండదు రేపు ఏదో తలపెట్టే ఉంటాడు రేపేదో చేయాల్సింది ఎదురు చూస్తానే ఉంటది కాబట్టి వాడి దినములన్నీ శ్రమకరములే వాడికి ఏం దొరుకుతుంది ఏమి దొరకట్లేదు మనుషులకని చెప్తున్నాడు అదే రీతి వాడి తలపెట్టే కర్మలు అన్నింటి వానికి ఏమి దొరుకుతున్నది వాని దినములన్నీ శ్రమకరములు వాని పాటలు వ్యసనకరములు రాత్రి ఎందైనా వాని మనస్సుకు నెమ్మది లేదు రాత్రి కాలంలో కూడా వాడికి నెమ్మది లేదు ఎందుకు రాత్రి అని మెన్షన్ చేస్తున్నాడంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రయాసపడి ప్రయాసపడి సాయంత్రం ఏం చేస్తాం మనం విశ్రాంతి తీసుకుంటాం నెమ్మది పొందాలనుకుంటాం కానీ అప్పుడు కూడా నెమ్మది ఉండదు అప్పుడు కూడా వాడికి నెమ్మది దొరకదు మనసుకు ఎందుకు అనంటే రాత్రి కాల సమయంలో మనం వచ్చి పడుకుంటే ఏముంటుంది చెప్పండి ఈ రోజు అంతా ఏం చేసామో కాళ్ళ ముందు కనపడతా ఉంటాయి రేపు ఏం చేయాలో కనపడతా ఉంటాయి ఎన్నో మనసులు మన జీవితంలో ఎన్నెన్నో ఇబ్బందులు కనపడతా ఎన్నెన్నో ఏదో చేయాల్సిన అన్నీ కనపడతా అప్పుడు రాత్రి కాలంలో కూడా నెమ్మదిగా మనం పడుకోలేమని చెప్తున్నాయి అన్ని రేపు ఏం చేయాలో రేపు ఏమి రేపు పరిస్థితి ఏంది రేలుండి పరిస్థితి అయింది ఈ ఈ పరిస్థితి ఏంది ఉద్యోగ పరిస్థితి ఏంది లేకపోతే ఈ స్థలం పరిస్థితి ఏంది లేకపోతే రేపు ఏవో రకరకాల మన ఇల్లు కట్టాలనుకోవటమో పిల్లలు కావాలనుకోవడమో లేకపోతే ఏవో మన ఈ లోకంలో మనకు అవసరాలు ఉంటాయి కదా ఇవన్నిటి అన్నిటి పరిస్థితి ఏందని చెప్పి రాత్రి కాలంలో పడుకున్నప్పుడు అప్పుడే గుర్తుకొస్తూ ఉంటాయి చాలా మందికి దినమంతా ఏదో పనిలో అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ వీళ్ళతో మాట్లాడుతూ అవి చూస్తూ ఇవి చూస్తూ సమయం గడిచిపోతుందేమో కానీ రాత్రి కాలం ఎందుకు మనసుకు నెమ్మది ఉండదని చెప్తున్నాడంటే అప్పుడు నువ్వు ఏం చేసి టైం పాస్ చేయాలన్నా చేయలేవు నువ్వు ఉంటావు నువ్వు పడుకోవాలనుకుంటావు అప్పుడు నీ హృదయంలో నీ తలంపులన్నీ కూడా ముందుకు వచ్చి పడతా అప్పుడు ఏం చేస్తాయి అవన్నీ నీలో భయాన్ని కలిగిస్తాయి నీలో నెమ్మది లేకుండా చేస్తాయి నీలో టెన్షన్ పుట్టిస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ దినములన్నీ శ్రమకరములు అని చెప్తున్నాడు లేదు ఇది మనిషి యొక్క జీవితం ఈ లోకంలో రేపేం జరుగుతుందోనన్న భయం ఈ రోజు ఈ రోజు ఎట్టకట తప్పించుకున్నాం రేపు ఈ నాతి కాలం వస్తే ఈ రోజు అలా కూడా రేపటి పరిస్థితి భయం కాబట్టి భయాన్నించి విడిపించేది ఆ యేసు క్రీస్తు ప్రభు ఒక్కడే ఈ భయం నుంచి విడిపించి మనల్ని నెమ్మదిగా ఉంచేది ఆ యేసు ప్రభు ఒక్కడే ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే యశ గ్రంథము నలభై అధ్యాయము ఇరవై రెండవ ఒక రాయబడిన మాట ఏంటిదంటే దుష్టులకు నెమ్మది ఉండదని యువవాసలు వేస్తున్నాడు ఎవరికి ఉండదంట నెమ్మది దుష్టులకు నెమ్మది ఉండదు అంటే ఒకప్పుడు మనం కూడా దుష్టత్వంలోనే ఉన్నవాళ్ళం దుష్టులు అంటే దుష్ట హృదయం కలిగిన వారు అంటే చెడు తలంపులు చెడు ఆలోచనలు ఇవన్నీ కలిగిన వారు అలానే మన తలంపులు కూడా ఒకప్పుడు చెడు తలంపులే మన తలంపులు కూడా ఒకప్పుడు పాపకరమైన తలంపులే లోకస్తుల మనం కూడా జీవించినాం మనం కూడా ఒకప్పుడు దుష్టత్వంలోనే ఉన్నాం కానీ ఆ యేసు క్రీస్తు మన కొరకు తన ప్రాణం పెట్టి తన శిల్వ రక్తాన్ని కాచి ఆ రక్తం ద్వారా మనలో ఉన్నటువంటి హృదయానంత మన హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని అంతటినీ కూడా తొలగించాడు తీసివేశాడు ఆయన దగ్గరికి వచ్చిన మనల్ని మనకి ఆయన నెమ్మది కలుగు చేస్తా ఉన్నాడు ఆయన ప్రజలకు ఆయన ఇచ్చేది నెమ్మది ఎందుకు అనంటే ఆయనే కొండ ఆయనే కోట ఆయనే మనకి కాపరి కాబట్టి ఆ కాపరికి తెలుసు మనం అనుకుంటాం మనం మనము కాపరి లేని వారం మనకు ఏ తోడు లేకపోతే మన భారం మూసేవాళ్ళు ఎవరు లేకపోతే ఏమవుతుంది చెప్పండి మనమే భరించుకోవాలా మనమే మొయ్యాల మన భారాలు ఎవడు మోయడు. మన బాధలు ఎవడు మనం చేసే ప్రతి పనుల ద్వారా మనం భారం పెట్టుకుంటా ఉన్నాం మన మీద భారం ఉంది అది లోక సంబంధమైన పాపం కావచ్చు ఈ లోక సంబంధమైన విచారం కావచ్చు ఏదైనా కానీ మన మీద ఒక పెద్ద భారం ఉంది ఇప్పుడు చేయ ఇప్పుడు చేస్తున్నామని మనకు భారాలే రేపు చేయాలనుకుంటున్నామని కూడా మనకు భారాలే కాబట్టి యేసు క్రీస్తు చెప్పాడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనుల నా యొద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానున్నాడు అంటే ఆయన దగ్గరికి వస్తేనే ఆ భారాన్ని తొలగించి మనకు విశ్రాంతిని ఇచ్చేది ఆయన దగ్గరికి రాకపోతే ఆ కాపురి మనకి లేకపోతే ఏం చేస్తాం మనం ఆ భారాన్ని మనం మొయ్యాలి ఆ పరిస్థితిని మనం మొయ్యాలి దాన్ని మన మీద వేసుకొని మనమే ప్రయాసపడాలి మనకి నెమ్మది ఎక్కడుంటుంది మనకి ఎక్కడుంటుంది నెమ్మది ఆయన దగ్గరికి రాకుండా ఆయన మీద మోపకుండా ఆయన ఏమని పిలుస్తున్నాడు నా దగ్గరికి రా నేను భారం తీసుకుంటాను నీ భారం నీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు మనం ఆయన దగ్గరికి పోకుండా మనం ఎక్కడ ప్రయాసపడినా ఎంత తిరిగినా ఎంత చేసినా మనకు ఆ భారం నుంచి విడిపించేది ఎవరు ఎవరు మన మీద మనకి ఇంకా భారం మోపే వాళ్ళే కాని మనకు భారంగా అయ్యే వాళ్ళే కాని మన భారం నుంచి విడిపించే వాళ్ళు ఎవరున్నారు ఈ లోకంలో ఎవరు లేరు కదా ఎవరు మనల్ని అర్థం చేసుకోరు ఎవరు మనల్ని మన గురించి ఆలోచించరు ఎవరు పరుగు పందెం వాళ్ళది ఎవరి బాధలు వాళ్ళవి శ్రమలు వాళ్ళవి ఎవరి కష్టాలు వాళ్ళవి ఈ రోజు ఒకప్పుడు పరిస్థితులు వేరిప్పుడు పరిస్థితులు ఇప్పుడు ఇంకా పరిస్థితుల దారుణం ఏంటంటే ఒకరి జీవితంలో తొంగి చూసేటువంటి సమయం కూడా ఉండటం లేదు ఎదుటి వాళ్ళు ఏమైపోతున్నారో కూడా తొంగి చూడటం పరిస్థితులు ఉన్నాయి ఎందుకు అనంటే అందరూ మామూలుగా చెప్పాలంటే అందరూ ఫోన్లలో బిజీ ఎవరు ఫోన్లో బిజీ చూస్తారు వెళ్ళిపోతారు అంతేగాని ఏం పెద్ద పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన మీదున్న భారాన్ని తొలగించి మనకు నెమ్మదిని అనుగ్రహించేది యేసు క్రీస్తు ఈ నెమ్మదిని ఎవ్వరు ఈ లోకంలో అనుభవి అనుగ్రహించలేరు ఎందుకంటే మన గురించి ఎవరో చింతించరు కానీ మన గురించి చింతిస్తుంది ఆ యేసు క్రీస్తు ఆయన యుద్ధకు పోవాలా ఆయన యుద్ధకు పోయి మన భారం ఆయన మీద మోపాలా ఆయన మనకు విశ్రాంతినిస్తాడు కానీ లోకంలో ఎవరు కాబట్టి అంటున్నాడు ఇస్రాయేళ్ల దేవుడు నిహోవ తన జనులకు నెమ్మది దయచేసి ఉన్నాడు ఆయనే మనకు నెమ్మదిని ఇచ్చే దేవుడు ఆయనకి తెలుసు ఆయన దగ్గరికి మనం వస్తే కాపరిగా ఉన్న ఆయన మనకు రక్షకుడుగా ఉన్న ఆయన మన దేవుడిగా ఉన్న ఆయన ఆయనకి ఏం మార్గంలో నడిపించాలని తెలుసు ఎక్కడికి వెళ్తే మనం క్షేమంగా ఉంటామో అని తెలుసు ఎక్కడికి వెళ్తే మనం భద్రంగా ఉంటామో ఎక్కడికి వెళ్తే మనకు కావాల్సినవి సమకూరుతాయో అని తెలుసు మనం చేయాల్సింది లేదు ఆయనకు సమర్పించుకొని ఆయనకు సరెండర్ అయిపోయి మన తలంపులు మన ఆలోచనలు మన చింత యావత్తు కూడా పక్కకు తీసేయటం అవన్నీ పక్కకు తీసేయాలి ఆయనకు సమర్పించుకోవాలా ఆయనను వెంబడించాలా అని చెప్పిన మాట వినాలి అయన మాట వినకుండా మనం ఎక్కడో ఆలోచిస్తే మనకు శ్రమే ఎందుకంటే గొర్రెకుండాల్సిన ప్రధాన లక్షణం తన కాపర్ని వెంబడించాలి ఎందుకంటే తనకేం తెలియదు కాబట్టి తన కాపర్ వెంట పోయినప్పుడే తనకి తనకి క్షేమం ఆ కాపర్ని విడిచిపెట్టి తన ఇష్టానుసారంగా ఎక్కడెక్కడో తిరుగుతుందనుకోండి తన కాపురు ఎక్కడో ఉన్నాడు ఇది ఎక్కడికో వెళ్ళిపోయిందనుకోండి శ్రమే బాధే తప్పిపోతుంది శ్రమ బాధ కాబట్టి ఆ కాపర్ని అనుసరించినప్పుడు ఆ కాపరి సరైన మార్గంలో తీసుకెళ్తాడు ఆ కాపురం మాటలు వింటున్నప్పుడు సరైన మార్గంలో తీసుకెళ్తాడు నెమ్మదిని అనుగ్రహిస్తాడు ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదురు నిలబడి మరి మనకు కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఇస్రాయల్ దేవుడైన యహోవా తన జనులకు నెమ్మదినిచ్చేవాడు ఆయన మాత్రమే నెమ్మదినిచ్చేవాడు ఈ లోకంలో ఎవరు కూడా నెమ్మదినివ్వరు ఈ లోకంలో డబ్బు నెమ్మదినివ్వవు అవి తాత్కాలికంగా ఇవ్వొచ్చేమో లోకంలో డబ్బు ఈ లోకంలో ధనము తాత్కాలికమైన నెమ్మదినివ్వచ్చేమో అదే మనం చూస్తాం ధనవంతుడు లాజరు ఆ యొక్క కథలో మనం ఆ యొక్క ఉపమానంలో మనం చూస్తాం అక్కడ ఆ సన్నివేశంలో చూస్తాం ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు చాలా సంతోషంగా ఉన్నాడు చాలా బాగున్నాడు అందరూ తన సహోదరులతో తన భవనంలో బాగా జీవించాడు సంతోషంగా జీవించాడు విందు చేసుకున్నాడు ఎన్నో ఆర్భాటాలు చేసుకున్నాడు బాగానే జీవించాడు కానీ లాజరు ఎంతో భయంకరమైనటువంటి కురుపులతో బాధతో బాధతో ఇబ్బంది పడతా వచ్చాడు కుక్కలు తిరుగుతున్నాయి నాకుతున్నాయి ఎంతో భయంకరమైనటువంటి వేదనతో అతను ఉన్నాడు చూడండి చివరికి వాళ్ళు చనిపోయిన తర్వాత ఈ లోకంలో సుఖభోగాలు అనుభవించిన ఆ వ్యక్తే ఆ నరకంలో బడి యాతన పడతా ఉన్నాడు ఆ లాజర్ ఏమో నెమ్మది పొందుతా ఉన్నాడు అదే జరుగుతుంది లుకాసు వార్త పదహారు అధ్యయం ఇరవై అబ్రహాము కుమారుడ నీవు జీవితకాలం అందు సుఖం అనుభవించిటివి అలాగ లాజరు కష్టం అనుభవించిన జ్ఞాపకం చేసుకును ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అని చెప్తూ ఉన్నాడు అంటే ఈ లోకంలో అనుభవించే నెమ్మది అది శాశ్వతమైన నమ్మది కాదు ఈ లోకంలో మనం పొందే ఈ డబ్బులు చూసుకొని లేకపోతే మన అంతస్తులు చూసుకొని లేకపోతే ఈ లోకం ద్వారా వచ్చేవో మన కలిగి వాటి ద్వారా వచ్చేవో ఇవేవిని ఇవైవి కూడా శాశ్వతమైన నెమ్మదిని అనుగ్రహించ శాశ్వతమైనవి మన కావు అదే రీతిగా ఈ లోకంలో మనం పడేటువంటి బాధలు ఇబ్బందులు ఇక్కట్లు ఇవేవి కూడా శాశ్వతమైనవి కావు ఈ లోకంలో మనం తాత్కాలికంగా కష్టం పొందితే శాశ్వత పొందుతాం అదే జరుగుతుంది అక్కడ అదే ఈ లోకంలో శాశ్వత తాత్కాలికంగా మనం నెమ్మది పొందుతూ మన ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాం మనం దేవుని పక్క పెట్టాం దేవుణ్ణి విడిచిపెట్టాం మనం కానీ ఒకనొక నాడు ఆ నెమ్మదిని కోల్పోక తప్పదు అదే చెప్తున్నాడు కాబట్టి ఇసాయిల్ల దేవుడు యోహో మనకు నెమ్మదినిచ్చే దేవుడు ఈ లోకంలో ఎవరు కూడా నెమ్మదిని ఇవ్వరు ఎవరు కూడా చెయ్యరు అని చెప్తున్నాడు ఆ నెమ్మదిని వేసు క్రీస్తు ఇస్తాడు కాబట్టి ఆయన దగ్గరే మనం ఉండాలి ఆయన్నే మనం వెంబడించాలి ఆయన మాటలే మనం వినాలి ఆయనకు తగినట్లుగానే మనం వెళ్ళాలి ఆయన చూపించిన ప్రతి మార్గంలో పోవాలి మన ఇష్టాలు మన తలంపులు మన విచారాలు ఉండకూడదు ఎందుకంటే ప్రతిదీ చూసే దేవుడా ప్రతిదీ పరిశీలించే దేవుడాను కాబట్టి ఆయన మనల్ని ఎప్పటికీ కూడా విడిచిపెట్టాడు ఇంకో మాట చూద్దాం చూడండి కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం పన్నెండవ వచనంలో యసుక్రీస్తు ప్రభావం దగ్గరికి వస్తే అనుగ్రహించేటువంటి గొప్ప ఉపకారం ఏంటిదంటే కేర్తల గ్రంథం ముప్పై అధ్యాయం పన్నెండవ వచనంలో నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్థుతించదను రవిదంటున్నాడు నీవు నా గోనె విడిపించి సంతోష వస్త్రములను ధరింపజేసి ఉన్నావు యహోవా నా దేవ నిత్యము నేను నిన్ను స్థుతించదను అంటే ఆయన ఎంతో ఎప్పుడు గోనె పట్ట కట్టుకుంటారు ఒక రాజు కావచ్చు లేకపోతే ఒక వ్యక్తులు కావచ్చు ఎప్పుడు గోనె పట్ట కట్టుకుంటారు దానికి ఉన్నటువంటి సాదృశ్యం ఏంటిదంటే ఈ లోకంలో ఉన్న ఏది కూడా నాకు సంతోషాన్ని ఇవ్వలేదు లోకంలో ఉన్న ఏది కూడా నాకు నెమ్మదినివ్వలేదు ఈ లోకంలో ఉన్న ఏది కూడా నాకు నా సమస్య నుంచి విడిపించలేదు నేను వేసుకున్న బట్టలు కావచ్చు లేకపోతే నేను వేసుకున్న బంగారం కావచ్చు నాకు ఉన్నటువంటి ఏది కూడా కావచ్చు ఏదైనా కానీ అది పెద్ద ప్యాలెస్ కావచ్చు లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాల అంతస్తులు పెద్ద పెద్ద రాజవస్థలు ఏవి కూడా నాకు నెమ్మదిని అనుగ్రహించవు ఇదిగో నేను బూడిదలో కూర్చున్నాను ఇన్న నేను గొనె పట్ట కట్టుకున్నాను అంటే నా స్థితి చాలా బయ బలహీనమైనటువంటి స్థితి అది ఎంతో దుర్భరమైనటువంటి పరిస్థితి నీవు తప్ప నన్ను ఎవరో కాపాడలేరు అనేటువంటి స్థితికి వచ్చినప్పుడు గొనపట్ల అంటే వాళ్ళ చేతులు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ చేతి దాటిపోయినప్పుడు మనుషుల చేతి పరిస్థితి ఆ యొక్క పరిస్థితుల్లో దాటిపోయినప్పుడు ఈ లోకంలో ఉన్న ఏది కూడా నన్ను కాపాడలేదు ఏ లోకంలో ఏది కూడా నన్ను విడిపించలేదు ఈ సమస్య నుంచి ఈ బాధ నుంచి నన్ను విడిపించలేదు కాబట్టి నేను నీ దగ్గరికి వస్తున్నాను అన్నీ విడిచిపెట్టుకుంటున్నాను ఎందుకంటే ఇవేవి కూడా నాకు సహాయం చేయవు ఇవన్నీ విడిచిపెట్టుకొని నేను నీ దగ్గరికి వస్తున్నాను నీవే నాకు సహాయం చేయ అంటే అటువంటి పరిస్థితుల్లో వచ్చినప్పుడు గోనె పట్ట అదే జరుగుతున్నాను కాబట్టి ఆయన గోనె పట్ట అంటే ఆ సమస్య నుంచి విడిపించడు సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు సంతోష వస్త్రము ఆయనకు అనుగ్రహించాడు చెప్పి చెప్తున్నాడు కాబట్టి నేను నేను స్థుతిస్తానని చెప్తున్నాడు చూడండి మనుషులు లోకంలో చాలా ప్రయాసపడతా ఉంటారు ఎందుకనంటే మనుషులకి కావాల్సింది సంతోషమే మనుషులు లోకంలో చేసే ప్రతిదీ కూడా సంతోషంగా ఉండడానికే చేస్తారు ఎవరు బాధపడ్డానికో ఎవరు దుఃఖపడ్డానికో ఏదో కోల్పోవడానికో ఎవరు చేయరు అందరికి కావాల్సింది సంతోషమే అదే అంటాడు ప్రసంగి గ్రంథం మూడు అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో ఆయన అంటాడు సలోమన్ భక్తుడు కావున సంతోషంగా ఉన్నటే తమ బ్రతుకును సుఖముగా వెళ్ళబుచ్చట శ్రేష్టమైనది నరులకి లేదని నేను తెలుసుకుంటని సలోమన్ భక్తుడు అంటున్నాడు సంతోషంగా ఉండడం కంటే తమ బ్రతుకును సుఖంగా నిలబూచ్చట కంటే నరులకు శ్రేష్టమైనది ఏది లేదు సంతోషంగా ఉండడం కన్నా అదే రీతిగా సుఖంగా జీవించడం కన్నా ఎంతకంటే మనిషికి కావాల్సింది ఇంకేమీ లేదని చెప్తున్నాడు మనుషులు కూడా అందుకే ప్రయాసపడతారు ఈ లోకంలో మనుషులు ప్రయాసపడేది ఏదైనా కానీ సంతోషం కోసమే కదా బాధ నుంచి విడుదల పొందాలని ఒక ఉద్యోగం కావాలని అంటారు ఎందుకు సంతోషంగా ఉండాలి అదొక అవసరం కాబట్టి పిల్లలు కావాలని అనుకుంటా ఉంటారు ఎందుకు సంతోషం అదొక సంతోషం అనుకుంటారు కాబట్టి డబ్బు సంపాదించాలి ఇల్లు కట్టాలి లేకపోతే ఏదో రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎందుకు అనంటే సంతోషం అని భావిస్తూ ఉంటారు కాబట్టి అవి వస్తే నెమ్మది బాగుంటుంది అది నేను సంతోషంగా ఉండగలుగుతాను అది నాకు ఒక లోటు అనుకుంటారు కాబట్టి చూడండి అవన్నీ ఉన్నవాళ్ళు నిజంగానే సంతోషంగా ఉన్నారా డబ్బులు ఉన్నవాళ్ళు బిల్డింగ్లు ఉన్నవాళ్ళు అవన్నీ ఉన్నవాళ్ళు సంతోషంగానే ఉన్నారా లేరు కదా చాలా మందిని మనం చూస్తాం ఈ లోకంలో ఎంతోమంది బాగా ధనవంతులు అన్నీ ఉన్నవాళ్ళు నెమ్మది ఉండదు సంతోషం ఉండదు సమాధానం ఉండదు కొంతమంది అనుకుంటారు ఈ డబ్బు ఉంటే సంతోషం అనుకుంటారు ఆ డబ్బే చాలా మందికి మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారు ఆ డబ్బే నెమ్మది లేకుండా చేస్తూ ఉంటుంది చాలా మంది అనుకుంటారు పిల్లలు ఉంటే సంతోషంగా ఉంటది అనుకుంటారు కొంతకాలం సంతోషిస్తారేమో తర్వాత ఆ పిల్లలే ఎంతో బాధ పెట్టి దుఃఖ పెట్టే ఉంటారు ఎన్నో రకరకాల ఇబ్బందులు ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైన సంతోషాన్ని మనకు అనుగ్రహించవు మనుషులు ఏమనుకుంటారని అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ లోకంలో పెద్ద పెద్ద పేర్లు కలిగి ఉండడం పెద్ద పెద్ద పేరు కలిగి ఉండడం అదే రీతి ఆస్తులు అంతస్తులు కలిగి ఉండడం అధికారం కలిగి ఉండడం లేకపోతే ఈ లోక భోగాలను అనుభవించడం సుఖభోగాలు అనుభవించడం ఇవన్నీ కూడా సంతోషాన్ని అని అనుకుంటాడు కానీ నిజమైన సంతోషము ఎక్కడ దొరుకుతుంది అని చెప్తున్నాడంటే సలోమను కావున సంతోషంగా ఉంటే తాను బ్రతుకు సుఖమును వెళ్ళబుచ్చట కంటేను శ్రేష్టమైనది ఏది లేదో నేను తెలుసుకుంటేని అంటే ఆయన చెప్తున్న మాట ఏంటిది అనంటే ఈ సలోమన్ ఎటువంటి వాడంటే బాగా ధనవంతుడు అన్న రాజు ఆయనకు అధికారం ఉంది వెయ్యి మంది పైగా భార్యలు ఉన్నారు అదే రీతిగా ఆయనకు పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి ఆయన అద్భుతమైన జ్ఞానం కలిగిన వాడు ప్రపంచమంతటా కూడా ఆయన పేరు తెలుసు అంత అద్భుతమైన జ్ఞానం అంత ఆయన పేరు ప్రకారంలు అంత రీతిగా విస్తరించినాయి అధికారం కలిగినవాడు ధనం కలిగిన వాడు అన్నీ ఉన్నాయి ఆయనకి భార్యలు ఉన్నారు అన్నీ ఉన్నాయి అంటే ఆయన చెప్తున్నాడు ఇవేవి కూడా సంతోషాన్ని అనుగ్రహించవు మనుషులకి ఆయన చెప్పేవాడు చెప్పేవాడు కదా పేరు కలిగినడమే మనిషికి సంతోషం భార్యలు ఉండడమే మనిషికి సంతోషం స్త్రీలు ఉండడమే మనిషికి సంతోషం అధికారాన్ని అనుభవించడం మనిషికి సంతోషం మెన్షన్ చేసేవాడు కదా కానీ ఆయన చేయలేదు ఎందుకు అని అంటే అవేవి కూడా సంతోషాన్ని అనుగ్రహించవు అంటే పేరు ప్రఖ్యాతుల ద్వారా సంతోషం రాదు ధనం ద్వారా సంతోషం రాదు భార్యల ద్వారా సంతోషం రాదు స్త్రీల ద్వారా అంటే భార్యలు అంటే స్త్రీల స్త్రీల ద్వారా సంతోషం రాదు వేటి ద్వారా జ్ఞానం ద్వారా సంతోషం రాదు వేటి ద్వారా సంతోషము రాదు అని చెప్తున్నాడు అంటే మనిషికి కావాల్సింది సంతోషమే కానీ వీటి వేటి ద్వారా కూడా ఆ సంతోషము రాదు అని చెప్పి చెప్తున్నాడు ఆ సంతోషాన్ని నిజంగా అనుగ్రహించే దేవుడు ఆ యేసు క్రీస్తు ప్రభు సంతోషాన్ని నేర్చే దేవుడు ఎందుకు అంటే చెప్తున్నాడు కీర్తన గ్రంథము డెబ్బై అధ్యాయం నాలుగో వచ్చిన నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదరుగాక అని చెప్తున్నాడు అంటే దేవుణ్ణి వెతికే ప్రతి ఒక్కరు కూడా సంతోషిస్తారు ఆయన దగ్గరే నిజమైన సంతోషం ఆయన దగ్గరే నిజమైన సమాధానం ఈ లోకంలో ఇంకెవరి దగ్గర కూడా లేదా సంతోషం మనం అనుకుంటాం ఏదో పొందుకుంటే సంతోషం అది తాత్కాలికమైన శాశ్వతమైంది కాదు ఒక ఉద్యోగం పొందుకుంటే సంతోషం ఉందనుకుంటామేమో ఆ తాత్కాలికమే పొందుకున్న కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సంతోషం ఉండదు దానివల్ల నా ఉద్యోగం ద్వారా ఎన్నో సమస్యలు వస్తాయి ఎన్నో బాధలు వస్తాయి ఎన్నో ఇబ్బందులు వస్తాయి కొలీగ్స్ ద్వారా ఇబ్బందులు వస్తాయి మేనేజర్ల ద్వారా ఇబ్బందులు వస్తాయి లేదా మన ఆరోగ్యం ద్వారా ఇబ్బందులు వస్తాయి ఏవో రకరకాలుగా వస్తాయి అదే రీతిగా ధనం ద్వారా అనుకుంటాం దాని ద్వారా ఏవో ఇబ్బందులు వస్తాయి పిల్లలు అనుకుంటాం వాళ్ళ ద్వారా ఏవో ఇబ్బందులు వస్తాయి రకరకాలుగా అందరి ద్వారా ఈ లోకంలో దేని ద్వారానే ఇబ్బందులు వస్తాయి అవేవి కూడా శాశ్వతమైన సంతోషాన్ని అనుగ్రహించవు అది శాశ్వతమైన సంతోషాన్ని అనుగ్రహించేది ఆ దేవుడు ఒక్కడే ఆ యేసుక్రీస్తు ప్రభు అది శాశ్వతమైన సంతోషం అని అనుగ్రహించేది ఆయన ఇచ్చేది శాశ్వతమైన సంతోషంలో తాత్కాలికమైన సంతోషము కాదు కాబట్టి ఆయన చెప్తున్నాడు మనం యేసుక్రీస్తు ప్రభు దగ్గరే సంతోషం ఆయన్ని వెదకాలి మనం ఆయన్ని వెదకుండా ఎంత ప్రయాసపడినా ఎంత బయట తిరిగినా ఎంత ఏం చేసినా గాని మన జీవితంలో సంతోషం రాదు అదే చెప్తున్నాడు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఆరో అధ్యాయము ఐదో వచనంలో ఆయన చెప్తున్న మాట ఏంటంటే కన్నీళ్ళు విడుచుచూ విత్తువారు సంతోషగానంతో పంట కోసేదరు కన్నీళ్లు విడుస్తూ విత్తేవాళ్ళు సంతోషగానంతో పంట కోసేదారు అన్నాడు అంటే నువ్వు సంతోషం అనే పంట కొయ్యాలి అనంటే నీ జీవితంలో ఈరోజు దుఃఖం ఉందేమో ఈరోజు నీ జీవితంలో కన్నీరు ఉందేమో ఈ కన్నీటిని సంతోషంగా మార్చాలనంటే ఆయన చెప్తున్న మాట ఏంటంటే సంతోష కన్నీళ్లతో విత్తాలి అంటే ఈ కన్నీళ్ళు ఏంటివి రేపు సంతోషం అనే పంట పోయడానికి రేపు సంతోషాన్ని కలుగు చేసేటువంటి విత్తనాలు ఈ కన్నీళ్లు బాధతో వచ్చే ఆ కన్నీళ్ళు రేపటి సంతోషానికి విత్తనాలు అవి విత్తితే అవి మొలకేసి రేపు సంతోషాన్ని అన్నాడు మరి విత్తేవి ఎక్కడ విత్తాలి మంచి విత్తనాలు మనం ఎక్కడ విత్తాం ఒక విత్తనం విత్తి దాని నుంచి పంట తీసుకోవాలంటే మంచి నెలలో విత్తేనే ఆ పంట వస్తుంది కానీ ఎక్కడ పడితే అక్కడ విత్తే సంతోషం పంట రాదు కదా అరే ఈ రోజు మన జీవితంలో కన్నీళ్ళు ఉన్నాయి ఎక్కడ విత్తుతున్నాం బండ మీద తీసుకెళ్ళి విత్తుతున్నామా బండ మీద తీసుకెళ్ళి విత్తే అవి మొలకెత్తుతాయా అంటే దీన్ని నేను ఎందుకు ఈ పదం వాడుతున్నానంటే కఠిన హృదయాలు బండా అంటే కఠిన హృదయాల దగ్గరికి వెళ్ళి మనం బాధ వెళ్ళబుచ్చుకొని మనం కన్నీరు విడుస్తూ ఉంటే అవి మనం మొలకెత్తావు కదా కన్నీళ్ళు ఆ బండ మీద విత్తే మొలుస్తాయా నేలలో విసిరేస్తే మొలుస్తాయా ఇంకెక్కడన్నా సరే గట్టి మంచి నేల మీద కాకుండా చెడు నేల మీద మొలకలెత్తిన నేల మీద విడితే మొలుస్తాయా మొలవు కదా మంచి నేలలో వితితేనే మొలుస్తాయి అదే రీతిగా నువ్వు కన్నీరు గారుస్తున్నావు ఎవరెవరి దగ్గర వెళ్తున్నావు వాళ్ళకి చెప్పుకుంటున్నావు వాళ్ళకి చెప్పి ఎడుస్తున్నావు బాధపడుతున్నావు కానీ నిజంగా నీ కన్నీరు అనేది మంచి నెలలో విత్తినప్పుడు సంతోషమైన పంట వస్తాయి ఆ మంచినేల ఏసుక్రీస్తు ప్రాభు ఆ దేవుడు ఆయన దగ్గరకు వచ్చి కన్నీళ్లతో విడి కన్నీళ్లతో వితితే సంతోషమనే పంట వస్తామని దేవుని బాక్యం సెలవిస్తాం ఈరోజు మనుషులు చేసే పెద్ద తప్పు ఏంటిదండి చాలా మంది లోకంలో మనుషుల దగ్గర చాలా మంది లోకస్తులు ఇంకా నుల్లి వచ్చని స్థితిలో ఉండేవాళ్ళు మంచి ఆత్మీయులైతే ఇటువంటి పద్ధతులు ఎవరు పాటించరు కానీ లోకంలో లోకస్తులు లేకపోతే దేవుని తెలియని వారు ఇంకా దేవుని పూర్తిగా ఎరగిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మనుషుల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఏడుస్తూ ఉంటారు తప్ప ఆయన దేవుని దగ్గరికి వచ్చి ప్రభు దగ్గరకు వచ్చి ఆయన దగ్గర కన్నీళ్లు విడవరు అలా విడిస్తే చెప్తున్నాడు సంతోషంతో పంటకు వస్తారని చెప్తున్నాడు కాబట్టి మనందరం కూడా సంతోషంతో పంటకు పోయాలనే దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఎందుకు అనంటే గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదో వచనంలో ఎవని దుఃఖము వాని హృదయములకే తెలియను ఒకరి సంతోషంతో అనుడు పాలివాడు కానేరడు అంటే ఎందుకు దేవుని దగ్గరికే వెళ్ళి విత్తాలి అనంటే ఎందుకే దేవుని దగ్గరికి మొరపెట్టుకోవాలి ఆయన దగ్గరే మనం కన్నీళ్ళు విడవాలి అనంటే ఎవరిని దుఃఖము వాని హృదయంకే తెలియను ఇంకెవరికి తెలియ మన మనుషుల మాటలు విని మనుషుల మాటలు మనుషుల బోధలు విని లేకపోతే మనుషులు ఏదో చేస్తే సహాయం పొందితే మనం సంతోషించాలంటే అది జరగని పని మనుషులు ఎప్పటికి కూడా అర్థం చేసుకోరు ఎవరి ఎవరి దుఃఖం అని హృదయానికే తెలుస్తుంది ఎవరి బాధలు వాళ్ళకి వాళ్ళ తెలుస్తాయి పక్కన వాళ్ళు తెలవ అందుకని ఎవరు కూడా మనల్ని ఆదరించే ఉండరు ఎవరు కూడా మనల్ని సంతోషపరిచే ఉండరు మనం వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్తేనే ఆయన మన హృదయాంతరంగాలు విరిగిన దేవుడు మన హృదయం లోతులు వెలిగిన ఎరిగిన దేవుడు మనల్ని ఆ యొక్క పరిస్థితి నుంచి విడిపించడానికి సమర్థుడై ఉన్నటువంటి దేవుడు ఆయన మాత్రమే విడిపిస్తాడు తప్ప ఈ లోకంలో ఎవరు కూడా విడిపించరు మనుషులు అమూల్యమైనటువంటి కన్నీళ్ళని లోకంలో మనుషులు ఏం చేస్తా ఉన్నారు ఎక్కడెక్కడో విత్తా ఉన్నారు అవి ఫలించు అది ఆ దేవుని దగ్గర విత్తితే సంతోషంతో పంట పోస్తారని చెప్పాడు ఆ ఇచ్చే సంతోషము శాశ్వత కాలం ఉంటుంది దేవుడు అనుగ్రహించే సంతోషము శాశ్వత కాలం ఉంటుంది దేవుడు ఇచ్చేటువంటి ఆనందం శాశ్వత కాలంగా ఉంటుంది తాత్కాలికమైంది కాదు ఈ లోకంలో మనం కోరుకునేవన్నీ తాత్కాలికమైనవి మనం సంతోషపడేవన్నీ తాత్కాలికమైనవి మన సంతోషం ఇది వస్తే నా జీవితంలో సంతోషం వస్తుంది అని అనుకునేవన్నీ కూడా తాత్కాలికమైన నిజమైన నిజమైన పర్మనెంట్వి కావే కూడా కాబట్టి సంతో నిజమైన సంతోషాన్ని అనుగ్రహించింది ఆ యేసుక్రీస్తు ప్రభు నిజమైన ఆనందాన్ని అనుగ్రహించింది యేసు క్రీస్తు ప్రభు కాబట్టి లోకంలో ఇవి దొరకవు మూడు విషయాలు చెప్పారు ఒకటి రక్షణ అది లోకంలో దొరకదు నెమ్మది అది కూడా లోకంలో దొరకదు సంతోషం అదిగొడి లోకంలో దొరకదు ఈ మూడు మనిషికి చాలా ప్రాముఖ్యమైంది లో ఈ లోకంలో పాపం నుంచి విడుదల పొందాలి పరలోక రాజులుగా కావాలి అనంటే మనకు రక్షణ కావాలి ఆ రక్షణ ఏసు క్రీస్తు ప్రభు ఈ రక్షణ కొనసాగించుకుంటూ ఈ లోకంలో ముందు ముందుకు వెళ్ళాలంటే నెమ్మది సంతోషం కావాలి అవి కూడా ఏసుక్రీస్తు ప్రభారే అనుగ్రహిస్తారు ఎవరు అనుగ్రహించరు మనం అనుకుంటారు చాలా మంది డబ్బులు ఉంటేనో లేకపోతే బిల్డింగ్లు ఉంటేనో లేకపోతే సుఖభోగాలు ఉంటేనో ఇవన్నీ ఉంటేనో సంతోషం అనుకుంటారు అవి ఏవి కూడా సంతోషాన్ని ఇవ్వవు అవేవి కూడా ఆనందాన్ని ఇవ్వవు అవేవి కూడా ఏవి కూడా మనకి తాత్కాలికమైనవి కావు అవి వచ్చినాక చాలా మంది అనుకుంటారు నువ్వు చెప్పడానికి ఇట్టా చెప్తావు వచ్చినప్పుడు తెలుస్తాయి అంటే వచ్చినాక తెలుస్తాయి నిజంగానే ఇవ్వవు అవి ఉన్న ఎంతటి దారుణమైన స్థితిలో ఉన్నా సంతోషం ఉంటే నెమ్మది ఉంటే ఆనందం వేరు అన్ని ఉన్నలు కూడా నెమ్మది లేదు అన్ని ఉన్నలు సంతోషం లేదు అదే అంటున్నాడు మనిషి జీవితం అదే సలోమని చెప్పాడు సంతోషంగా ఉండట కంటే తన బ్రతుకును సుఖముగా నిలబుచ్చట కంటే శ్రేష్టమైన ఏది లేదు అని చెప్తాడు ఈ సంతోషము డబ్బుల ద్వారాను ఈ లోకస్తుల ద్వారా రాదు ఆ దేవుని ద్వారానే వస్తాడు ఆ దేవుడే ఇస్తాడు కాబట్టి మనము రక్షిపబడిన మనము ఏం చేయాలా అనేకులు ఎదుట నిలబడి దావిదు చెప్పిన రీతిగా అనేకుల మధ్యన ఆయనకు మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మెండుగా చెల్లించాలి ఎందుకు మనందరం కూడా ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళం మనమంతా కూడా రక్షింపబడిన వాళ్ళని మనమంతా కూడా నెమ్మది పొందిన వాళ్ళని మనమంతా కూడా సంతోషం ఉన్న వాళ్ళమే మనం అనుకోవచ్చు లోకంలో వచ్చే శ్రమలు బాధలు ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి జీవితంలో నేనేం నెమ్మదిగా ఉన్నాను నేనేం సంతోషంగా ఉన్నాను ఎందుకు అనే ఆలోచనలు రావచ్చు నీ స నీ యొక్క శ్రమలు నీ బాధలు దేవుడు తెలియకుండానే ఉన్నాయి దేవుడు తెలియకుండానే నీ దగ్గరికి వచ్చాయి మనం పడే బాధలు మనం పడే కష్టాలు దేవుని తెలియకుండానే మన దగ్గరికి వచ్చాయి దేవుడు అనుమతించకుండానే మన దగ్గరికి వచ్చాయి అపవాది యోగు దగ్గరికి రాలేకపోయాడే యోగు చుట్టూ కంచె ఉంది యోగు చుట్టూ కాపుదల ఉంది అపవాది వచ్చి నా భక్తుని చూసావు అంటే చూశాను నువ్వు కంచె వేసావు నేనేం చేయగలగను నువ్వు కంచె తీసి చూడు అని చెప్పుకున్నాడు అంటే దేవుని కంచె ఉన్నంత కాలము యోబు దగ్గరికి అపవాది రాలేకపోయాడు యోబు దగ్గరికి రాలేకపోయాడు ముట్టుకోలేకపోయాడు ఏమీ చేయలేకపోయాడు ఎప్పుడైతే దేవుడు కంచె తీశాడో ఎప్పుడైతే అపవాదికి అవకాశం ఇచ్చాడో దేవుడు వాడికి పర్మిషన్ ఇచ్చాడో అప్పుడు యోగు జీవితంలో శ్రమలు వచ్చినాయి అప్పుడు దాకా రాలేదు అదే రీతి మనం కూడా పరిశీలి మనం కూడా ఆలోచన ఆ రోజు యోగుని దేవుడు పరిశీలించాడు ఈ రోజు మన జీవితంలో కష్టాలు వస్తున్నాయి ఈరోజు మన జీవితంలో కూడా శ్రమలు వస్తున్నాయి ఈరోజు మన జీవితంలో బాధలు వస్తున్నాయి మరి దేవుడు అనుమతించకుండానే వచ్చాయా దేవుడు పంపించకుండానే వచ్చాయా దేవుడు అపోవాదికి పర్మిషన్ ఆ శ్రమలకి ఆ బాధలకి పర్మిషన్ ఇవ్వకపోతేనే మన దగ్గరికి వచ్చాయా ఆయన పర్మిషన్ ఇస్తేనే వచ్చినాయి ఎందుకు వస్తున్నాయి ఎందుకు దేవుడు పర్మిషన్ ఇస్తున్నాడు అప్పుడంటే యోగులు పరీక్షించాడు దేవుడు ఈరోజు మనల్ని దేవుడు ఏం తెలియజేస్తున్నాడు ఈరోజు మనకి దేవుడు ఎందుకు శ్రమంలో ఈ కటి ఈ పరిస్థితులన్నింటి అనుమతిస్తూ ఉన్నాడు అది మనకు గ్రహించాలి ఏడు ఉట్టిగా ఏదో ఈ ఉట్టిగా ఎవుడేవిధి అనుగ్రహించడు ఆయన చేసే ప్రతి దానికి ఒక ఉద్దేశం ఉంటుంది ప్రతి దానికి ఒక తలం పుట్టింది అవి మనం ఎరగాలి మనం ప్రార్థన చేయాలి మనం అడగాలి ప్రభువుని ఎందుకు ప్రభు నాకు ఈ శ్రమలు ఎందుకు ప్రభు నాకు ఈ బాధలు ఎందుకు ప్రభు నాకు ఈ ఇబ్బందులు ఈ శ్రమల ద్వారా నేను మీరు నాకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈ ఇబ్బందుల ద్వారా మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు దీని నుంచి నేను ఏం నేర్చుకోవాలి దీని నుంచి నేను ఎలా మిమ్మల్ని మహింపరచాలి ఏమో మహింపరచడు తనున్నటువంటి పరిస్థితుల్లో అపోస్తులు భయంకరంగా కొట్టబడ్డారు భయంకరంగా వాళ్ళు వాళ్ళు శ్రమలు వచ్చినాయి ఇబ్బందులు వచ్చినాయి ఒక్కోసారి ఒక్కొక్క దేవుడు తప్పించాడు ఒక్కోసారి తప్పించలేదు అప్పగించేశాడు వాళ్ళు ఏమన్నా అప్పగిచ్చిన విడిపించినప్పుడు సంతోషపడి శ్రమల నుంచి తప్పించుకున్నప్పుడు సంతోషపడి అదే జైలుకి వెళ్తేను లేకపోతే ఆ చరసాలలో ఉన్నప్పుడు కొట్టబడినప్పుడు తిట్టు భయంకరంగా అవమానపరచబడినప్పుడు దుఃఖపడుతూ బాధపడుతూ లేరు కదా అప్పుడు దేవుడిని స్తుంచారు ఎప్పుడు శ్రమలు లేనప్పుడు దేవుడిని అద్భుతాలు జరిగినప్పుడు దేవుని స్థుతించారు అదే రీతిగా చెరసాలలో వేసినా కూడా దేవునికి స్థుతిస్తూనే ఉన్నారు వాళ్ళలో మార్పు లేదు ఎందుకు అనంటే ఆ స్థితిగతుల నుంచి కూడా దేవుడు మహిం పొందగలడు కాబట్టి ఆ స్థితిగతులు కూడా దేవుడికి మహిమకరంగానే మార్చగలడు కాబట్టి వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు కాబట్టి దేవునికి చిత్త మీద ఎరిగిన వాళ్ళు కాబట్టి వాళ్ళు తెలుసుకున్నారు వాళ్ళు సంతోషించారు వాళ్ళు ప్రతి పరిస్థితిని బట్టి దేవుడు శ్రమలు ఎందుకు అనుభవించాడు అని వాళ్ళు మేము ఆయనపదే కదా చేస్తున్నాం ఎందుకు దేవుడి కట్టిన మన శ్రమలు పెట్టాలి తప్పించొచ్చు కదా విడిపించొచ్చు కదా మేము కొట్టించుకోవాలా మేము తిట్టించుకోవాలా మేము బాధలు పడాలా అని వాళ్ళు అనుకోలేదు అపోస్తు కాబట్టి మనము ఎందుకు ఈ శ్రమలు ఎందుకు ఈ బాధలు అని అడిగే కన్నా కూడా దీని నుంచి నేను ఎలా మహింపరచాలి ప్రభు ఇందులో నుంచి నేను ఏం మేలు ఎత్తుక్కోవాలి అదే కదా పౌరు కూడా రాస్తాడు ప్రతి విషయం దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించండి అని చెప్తాడు అంటే ప్రతిది కూడా మనకు మేలు అర్థం కాబట్టి దీని నుంచి నేను నేను ఎలా మేలు నీకు ఎలా కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ఎలా నిన్ను మహింపరచాలి ఎలా నిన్ను ఘనపరచాలి నాకు తెలియజేయండి దేవుడు తెలియజేసే దేవుడు ఆ పరిస్థితిని ఎందుకు మన జీవితంలో అనిపించాడో తెలియజేసే దేవుడు కాకపోతే దురదృష్టి మనుషులు ఈ రోజు చేస్తారంటే బాధలు వచ్చినప్పుడు శ్రమలు వచ్చినప్పుడు దేవుడిని అనుమానిస్తూ ఉంటారు కన్నీరు విడుస్తూ ఉంటారు బాధపడతా ఉంటారు దుఃఖపడతా ఉంటారు ఏదేదో చేస్తూ ఉంటారు అంతేగాని ఏంటి ప్రభావం దీని నుంచి నువ్వు నన్ను కోరుకుంటున్నది దీని ద్వారా నువ్వు నాకేం తెలియజే తెలియజేయాలనుకుంటున్నావు అని మాత్రం అడగరు దేవుడు తెలియజేస్తే అప్పుడు మనలో సంతోషమే నెమ్మదే ఉంటది కానీ బాధ ఎందుకు వస్తుంది రాదు కదా ఈ శ్రమ నీకు వచ్చింది లేకపోతే శ్రమ ద్వారా నేను ఇది చేయాలనుకుంటున్నాను ఈ ఈ శ్రమ ద్వారా ఈ కఠినమైన స్థితిగతుల ద్వారా నేను ఇలా మహిం పొందాలనుకుంటున్నప్పుడు తెలిసినప్పుడు అప్పుడు ఏం చేస్తావు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తున్నాడు కాబట్టి ఓపికతో నిరీక్షణ ఎదురు చూస్తావు ఆ శ్రమను సంతోషంగానే భరిస్తావు శ్రమలోనే సంతోషం ఉంటది శ్రమలోనే నెమ్మది ఉంటుంది అంతేగాని కృంగుబాటు ఉండదు అదే చెప్పారు దేవుడు అనుగ్రహించే సంతోషం ఏదైనా కానీ శాశ్వతంగా ఉంటుందని కాబట్టి అటువంటి అనుభవంలో మనం ఉండాలి మన జీవితంలో శ్రమలు ఉండొచ్చు మన జీవితంలో బాధలు ఉండొచ్చు ఇరుకులు ఇబ్బందులు అన్ని ఉండొచ్చు కానీ అనేకులు ఎదుట మనం నిలబడి ఆయన ఆయనకి మనం కృతజ్ఞతాస్థితులు చెల్లించాలి ఆయన ఇచ్చిన రక్షణ బట్టి ఆయన ఇచ్చిన నెమ్మదిని బట్టి ఆయన ఇచ్చిన సంతోషాన్ని బట్టి ఆయన ప్రజలంగా మనం ఉన్నాం కాబట్టి మనం ఆయనని స్థతించాలి దావీధుని దేవుడు వరలు కాపరిగా ఉన్నప్పుడు తీసి ఒక గొర్రెల కాపర్ని గొప్ప రాజుగా చేశాడు ఈరోజు మనల్ని కూడా దేవుడు పాపులమైన మనల్ని ఎన్నిక లేని మనల్ని ఏమాత్రం యోగ్యత మనల్ని ఆయన రక్తంతో కడిగాడు శుద్ధీకరించాడు పరిశుద్ధపరిచాడు ఆయన బిడ్డలుగా రాజులుగా ప్ర సమూహంగా ఆయన చేస్తూ వచ్చాడు యేసు క్రీస్తు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు చెప్పండి ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అంటే రాజులెవరు ప్రభువులు ఎవరు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆ రాజులు ఎవరు ఆ ప్రభువులు ఎవరు ఏ రాజులకైనా రాజు ఏ ప్రభువులకైనా ప్రభు అంటే అర్థం చేసుకోండి మనమే ఆ రాజులం మనమే ఆ ప్రభువులం మన రాజు మనల్ని రాజులుగా చేశాడు ప్రభువులుగా చేశాడు మన రాజు మనకైనా ప్రభువు కాబట్టి అంత గొప్ప ధన్యతను మనకు వచ్చాడు దేవుడు అంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి వచ్చాడు పరిశుద్ధంగా మార్చాడు గొప్ప స్వాస్థ్యంలో తేజవాసులను స్వాతథ్యంలో మనల్ని పాలివారుగా చేశాడు కాబట్టి ఆయనకు మనం ఎల్ల కూడా కృతజ్ఞత చెల్లించాలి అనేకులెదుటి ఆయనకు మనం సాక్షులుగా ఉండాలి అటువంటి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించాలని ప్రార్థిస్తాం ఈ దేవు కొద్ది మాటలు దేవుడు దీవించు ఆశీర్వదించిన కాక పరిశుద్ధిడమైన దేవ ప్రేమా కనికరం కలిగిన మా ప్రియ పరలోకప తండ్రి సర్వశక్తిమంతుడ సర్వాధికారి సర్వోన్నతుడ మహాగౌడ మీకెంతగా అనుస్తుతులు స్తోత్రములు ప్రవ్వ తండ్రి నేను ఇంతవరకు తండ్రి వాక్యం ధర మాతో మాట్లాడుతూ వచ్చిన మీకు స్తోత్రాలు ప్రభావ తండ్రి ఆయన దావిధ్య జీవితంలో మీరు చేసి ఎన్నో గొప్ప ఉపకారాలు చేశారు కాబట్టి ఆయన అనేకులు ఎదుట ప్రభ మెండుగా కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు అనేకులు ఎదుట నేను స్థుతిస్తా కాబట్టి ప్రభ మీరు మా జీవితంలో కూడా తండ్రి ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చారు కాబట్టి ప్రభ ఆ అద్భుతాలను బట్టి మీరు ఇచ్చిన రక్షణను బట్టి మీరు ఇచ్చిన సంతోషము నెమ్మదిని బట్టి ప్రభా మిమ్మల్ని స్థుతించేటువంటి అనుభవంలో మేము ఉండాలి మిమ్మల్ని గనపరిచేటువంటి అనుభవంలో మేము ఉండాలి మీకు కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి అనేకులు ఎదుట ప్రభావ మేము మీకు సాక్షిలంగా ఉండాలి నేను ఆ ప్రభావ అటువంటి నడిపించండి మా జీవితంలో శ్రమలున్నా మా జీవితంలో బాధలున్నా ఇబ్బందులు ఉన్నా వాటన్నిటి నుంచి ప్రభా ఎలా మీకు మహిము తీసుకొని రావాలో ప్రభా మీరు మాకు నేర్పించండి నేను మీ చిత్తాన్ని గ్రహించేటువంటి ప్రభ్వా ఆ అనుభవాన్ని మమ్మల్ని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నా ప్రభావ మీ చిత్తాన్ని సంపూర్ణంగా గ్రహించి ప్రతి పరిస్థితిలో మిమ్మల్ని మహింపరిచే రీతిగా మేము తయారు కావాలో ప్రభావ అటువంటి నడిపి మాకు అనుగ్రహించండి నా ప్రభావ మీ యొక్క చిత్తాన్ని ఉద్దేశాన్ని తెలుసుకునే తెలుసుకునేందు మాకు సహాయపడండి తండ్రి ప్రభ్వా మిమ్మల్ని మహింపరచడానికి మిమ్మల్ని లోకంలో పెట్టారు కాబట్టి ప్రభ అనేకులు ఎదుట ప్రభావ మిమ్మల్ని గుర్చి సాక్షిమిస్తూ మిమ్మల్ని మహిపరిచి మిమ్మల్ని గణపరిచి ప్రభ్వ తండ్రి నేను మిమ్మల్ని స్థితించే గొప్ప భాగ్యాన్ని మేము మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఉన్న తండ్రి లోకంలో ఉన్నది ఏది కూడా ప్రభా శాశ్వతమైంది కాదు అది తాత్కాలికమైంది మీరు ఇచ్చేది ఏదైనా కూడా అది శాశ్వతమైంది కాదు ప్రభా కాబట్టి ప్రభా శాశ్వతమైన వాటి కొరకు ప్రయాస పడేదానికి మమ్మల్ని మమ్మల్ని సిద్ధపరచుకోమని సంతోషాన్ని ప్రభావ మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞత అస్థలు చెల్లిస్తున్నాం కనికరం కలిగిన తండ్రి ముందు ముందు కూడా మీరు నడిపించండి తప్పుపోయిన మమ్మల్ని క్రో తప్పిన మమ్మల్ని మీరు సిద్ధపరిచారు మమ్మల్ని తీసుకొని వచ్చారు నా ప్రభా మీ మందలో చేర్చుకున్నారు మీరు మాకు కాపరిగా ఉండి ముందుకు నడిపిస్తున్నారు ప్రభా మా భారణ అంతటినీ తొలగించారు కాబట్టి ప్రభ మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని వెంబడిస్తూ మీ మాటలు వింటూ నన్ను ముందుకు కొనసాగడానికి సహాయపడమని నా ప్రభ ఏ విషయంలో కూడా చిక్కబడకుండా ఏ విషయంలో కూడా ప్రభ తట్టిల్లకుండా మంద నుంచి వేరవ్వకుండా సహాయపడమని ప్రార్థిస్తా ఉన్నాం తండ్రి నన్ను మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్లకుండా మీరు ప్రభుత్వ చూపించమని నాన్న ప్రభు మీరే మమ్మల్ని కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి నన్ను రాత్రి కాల సమయంలో ప్రేర్లో పాల్గొన్న ప్రతి ఒక్క బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రతి ఒక్కరికి మీరు తోడుగునండి ప్రభా వారి జీవితంలో వారు వెళ్తున్నటువంటి ప్రతి పరిస్థితిలో మీరు తోడుగా ఉండండి ఎటువంటి ఎటువంటి కఠినమైన శ్రమలైన దాని ఇబ్బందులైనా కానీ ప్రభా వాటన్నింటినీ మీరు తొలగించండి ప్రతి పరిస్థితుల ప్రభావం మిమ్మల్ని గొప్ప అనుభవాన్ని అనుగ్రహించండి నేను మీ చిత్తము మీ ఉద్దేశం ప్రభ సంపూర్ణంగా మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తా ఉన్నాను గొప్పదేవా తండ్రి అనేక లేదు మీకు సాక్షులుగా ఉండి నైనా ప్రభా మీ చిత్తాన్ని ప్రభావ మేము సంపూర్ణంగా జరిగించే వారి గుంట సహాయపడమని ప్రార్థిస్తాం ప్రభా ప్రతి ఒక్కరం ప్రభు నువ్వు అనుగ్రహించిన పరిచయను ముందు కొనసాగించడానికి సహాయపడమని ఏ విషయంలో కూడా చెక్కబడకుండా ఏ విషయంలో కూడా పాపంలో పడిపోకుండా తండ్రి నన్ను అంతం వరకు నైనా ఓర్పుతో సహిస్తూ నిరీక్షణ గలవారమే చూస్తూ ముందుకు పోవడానికి కొనసాగడానికి సహాయపడమని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు ఆకలి వరకు సిద్ధపరచుకున్న అనేకలు సిద్ధపరచే క రూపం దయచేమని ప్రార్థిస్తున్నాం మా ప్రియులను కూడా ప్రభావ పాదాల చింత మొరపెడుతుండగా మీ ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోనండి అనారోగ్యాలు నా తండ్రి ఎన్నో ఇరుకులు ఇబ్బందులు గుండా వెళ్తున్న కూడా ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోనండి వారందరినీ ప్రభావ మీ చేతులకు అప్పగిస్తున్న మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభావ మీరు స్వస్థతలు అనుగ్రహించమని ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్న సమస్యలు మీరు దూరపరచమని ప్రతి ఒక్కరు కుటుంబాల్లో మీ పర్లకు శాంతి సమాధానం నెమ్మదిని అనుగ్రహించం ఇంతవరకు ప్రభా మీరు తోడుగునందుకు వందనాలు కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను ఆమె మన ప్రభా యేసు కృప కనికరము ప్రేమ సమాధానం నడిపింపు మనందరికీ సదాకాలం మనందరికీ సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించింది కనుక ఆమె